ట్రేర్ చేయండి స్టార్ట్ ఇచ్చారు మహాపరుషుతుడా మహున్నతుడా కణికన మొగల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఎసయ్యనైనా నీకు వందనాలు తండ్రి నా ప్రభు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా గడిచిన కాలం అంతా కాచి మమ్మల్ని అందరినీ ప్రభ మీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి మమ్మల్ని ప్రభా యొక్క కంటి పాప వల్లే మీరు కాచి కాపాడినారు ప్రభా తండ్రి మీకెంతో వందనాలు తండ్రి మీకెంతో స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు నీకే యోగ యగ్గములు కలుగునుగా కాహాలి నా దేవ నా ప్రభు నా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి మేము వచ్చినాం ప్రభా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా నా తండ్రి ప్రభా నాయన పాటల ద్వారా మీరు మహిమనుందండి ప్రభా అలాగే వాక్యం ద్వారా మీ స్వరం వినిపించండి ప్రభా తండ్రి నాయన అలాగే ప్రభాతండ్రి ఇటు మా దేశంలో ప్రభా మా దేశ ప్రజల ప్రభా ఎంతో మంది ప్రభాన ఆయన ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి నాయన ఎంతోమంది మా ప్రియులు ప్రభాతం నా ప్రభా ఎంతో మంది ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా ఐసీయూలో ఉన్నారు వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రభా నాయన సరిగ్గా మెడిసిన్ తీసుకోలేని కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి నాయన ఎంతో మంది ప్రభానాయన ప్రభా దుఃఖంలో ఉన్నారు ప్రభా భర్తలు పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయిన నాయన చాలా మంది ప్రభా ఈ రోజు ప్రభా అనాథరగా ఉన్నారు ప్రభా తండ్రి నా ప్రభ ఎవరైతే ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభా తండ్రి వాళ్ళందరినీ ప్రభా మీరు ఆ కలవరి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి నా తండ్రి ఎవరైతే పోగొట్టుకున్నారో ప్రభా నాయన వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయ ఆదరణ చూపించండి వాళ్ళకి మీరు సదాకాలం వాళ్ళు బ్రతుకు దినం అన్నిట్లో సదాకాలం ప్రభా ఈ పోగొట్టుకున్న వాళ్ళందరికీ మీ కృప మీరు తోడై ఉండను గాక హల్లి దేవా తండ్రి అలాగే ప్రభా తండ్రి నాయన యొక్క జరిగే ఆరాధన అంతట్లో ప్రభా నాయన మీరే ఆధిపత్యం చలాయించమని నాయన మీకే స్థుతులు స్తోత్రములు అర్పించుకుంటున్న తండ్రి నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి నీ ఎందు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్గా వు నాకు కీ వస్తున్నావు నాకురీ వస్తున్నావుతా నిన్న బిని మ్యాయత నిన్వ బిని మ్యాసరగా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు ఎసు నా కొరకై వస్తున్నాడు ద్రాక్షల్ని నీమె కదా ద్రాక్షా తీగలు నేను కదా ద్రాక్షల్ని నీమె కదా దాక్షా తీగలు నేను కా జీవం నల పోసి నన్ను పలించి తీగ చేయుమయా ీ జీవం నల పోసి నల ఫలించీ గగచేమ ఎసరగా వస్తున్నావు నా వస్తున్నావు ఎసు నా వస్తున్నావు పరమా కుంరినీ కదా జిగటా మన్న నేను కదా పరమా కుమరి నీవే కదా జిఘటా మన్న నేను కదా నిహస్ న పచాపీ నన్ను సరైన పాత్ర గ చేయుమయా నిహస్త న పచాపీ నన్ను సరైన పాత్ర గ చేయుమయా ఎసరగా వస్తున్నావు నా కొర కై వస్తున్నావు నాకు నిన్ను మణి శక్తిని మ్యాదు నిన్నువ బి శక్తిని మయా తోరగా వస్తున్నావు నాకస్తున్నా తోరగా గర్ల పరినీ వేగదా గు పిన్నీ కదా గర్ల కా పిరినీ వేగదా రు నేను కదా నీవు నాకు తోడు నితనీ జీవ మార్గం నడుపు నీవు నాకు తోడు నిత జీవ మార్గం నడుపు మయా త్వరగా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు ఆమెన్ బ్రదర్య ఉన్నారా దిలీప్ బ్రేదర్ ఉన్నారా మీదే ఈరోజు వాక్యం చెప్తున్నారు కదా ఈరోజు సరే బ్రదర్ ప్రభు ఆయన ఏసుక్రీస్తున్నామం పేరిట మీ అందరికి నా శుభవందనలు మనం చిన్నగా ప్రార్థించుకుని వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా అని క్రమగల దేవా ఏసయ్య కృపగలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇదిగో ప్రభా నాయన తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా ఆయన మా ఆలోచనలు మా తలంపులు తీసి ప్రభా నీ యొక్క నాయన విధానాలు మాకు చూపించి ప్రభా మీరేం మాట్లాడండి ప్రభా నాయన నా తండ్రి ఆ యొక్క వాక్యం ప్రకారంగా మీరు మాట్లాడండి ప్రభా మాలో ఏమైనా అపరాధము ఆయన మాలో ఏమైనా అవిధేత ఏదైనా ఉంటే ప్రభా నాయన ఈ వాక్య ద్వారా మేము సరి చేసుకోవాలా మీ వాక్యం ద్వారా నాయన మేము శుద్ధీకరించబడాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభా మీ స్వరం వినిపించి ప్రభా నాయనా మమ్మల్ని ధన్యులుగా చేయమని ప్రార్థిస్తూ నా జరేయుడైన పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె బ్రదర్ కొలశీలు రాసిన పత్రిక కొలశ్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం బ్రదర్ ఫస్ట్ వచనం నుంచి నేను చదువుతున్నాను నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ అందరికీ హలో కులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫస్ట్ వచనం నుంచి నేను చదువుతున్నాను బ్రదర్ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు హలే మీరు అంటే ఇక్కడ మనము ఈ ప్రవచనం మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే మన ప్రభు ఈ లోకంలో ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడాకు వచ్చినాడు మన ప్రభు ఆయన ఈ మన పాపముల నిమిత్తము ఆయన ఈ లోకముకు వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన మరణం ద్వారా మనల్ని ఏం చేసిండు మన ప్రభు మనల్ని అందరినీ రక్షించినాడు ఆయన మృతుల్లో నుండి ఆ మరణించిన తర్వాత ఆయన మరణాన్ని కూడా జయించి మన ప్రభు తిరిగి తన తండ్రి దగ్గర ఆయన కుడి కూర్చున్నాడు మన ప్రభు అంటే ఆయన మరణాన్ని జయించి ఆయన తండ్రి చిత్తము నెరవేర్చినాడు కాబట్టి మన ప్రభు తన తండ్రి పక్కన కుడిపాశంగా కూర్చున్నాడు కాబట్టి ఈ ప్రవచనం మనకేం చెబుతుందంటే మనము కూడా ఒకప్పుడు పాపంలో ఉన్న ఈ లోకం అనే మనం ఉన్న ఎప్పుడైతే ఆయనను మనము రక్షకుడిగా స్వీకరించి ఆయన నామంలో మనం బాతీసము పొంది మనము ఎప్పుడైతే ఆయన నామంలో మనం బాతీసం పొందినామో అప్పుడే మనము మృతుల్లో నుండి అంటే మనకి దేవుడు ఒక నూతనమైన జీవితం మనకి ఇచ్చినాడు అంటే నూతన శిష్యు వలే మనల్ని జన్మించినాడు కాబట్టి నువ్వు కూడా మరణంలో నుండి లేచినావు కాబట్టి ఎవరైతే ఆయన నామంలో రక్షణ పొంది బాప్తిసం పొంది లేచినారు వాళ్ళు అంతా ఎక్కడ వెతకాలంట పైన వెతకాల పైన ఎవరున్నారు మన తండ్రి ప్రభు ఆయన తన తండ్రి దగ్గర కుడి స్పార్శంగా ఉన్నాడు అంటే తన తండ్రి పక్కన ఆయన సింహాసనం కూర్చొని ఉన్నాడు కాబట్టి మనము పాపములము నిమిత్తం మనం ఎప్పుడైతే మనం కూడా ఆయన పైన వెతికితే మనము కూడా మన తండ్రి దగ్గర ఆయన కుడి పాశ్వంగా కూర్చుంటామని మన ప్రభు మనకి ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే ఆయనను వెతుకుతూ ఆయనను వెతకమంటున్నాడు ఆయన పైన ఆయన ఆయనను వెతకడం అంటే ఆయనని మనం ఆయన ఆజ్ఞలు గైకొనడము ఆయన చిత్తము నెరవేర్చడమే మనము ఆయన చిత్తమును నెరవేర్చాల ఆయన ఏం చెప్పిండు మనకి ఈ లోకంలో మనల్ని రక్షించుకున్న మన తండ్రి మన ప్రభు ఆయన మనకి ఏం చెప్పిండు అది నువ్వు చేయాలా చేస్తే నువ్వు ఈ లోకాన్ని ప్రేమించవు కాబట్టి నువ్వు కూడా నువ్వు తండ్రి దగ్గర ఆయన దగ్గర ఉంటావని మనకి దేవుడు ఈ ప్రవచనం ద్వారా మనకు చెప్తున్నాడు రెండో వచనం చూసుకుంటే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి అంటే నీ యొక్క మనసు ఎక్కడ ఉండాలా పైననే ఉండాలా ఎందుకంటే నువ్వు ఈ లోకంలో లేవు నువ్వు ప్రభు పరలోక మందు నువ్వు ప్రభు దగ్గర ఉన్నావు కాబట్టి నీ మనసు ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలా పరలోకంలో ఉన్నట్టే నీ మనసు ఉండాలా ఈ భూలోక సంబంధంలో నువ్వు ఉన్నావంటే కారణం కేవలం తండ్రి చిత్తము నువ్వు ఆయన సువార్థ ప్రకటించటయే రక్షణలోకి అనేకులు రక్షణలోకి తీసుకురావడం ఆయన నీకు తండ్రి ఏ బాధ్యత అయితే అప్పజెప్పిండో ఆ బాధ్యత నువ్వు చేసుకొని తిరిగి నువ్వు వెళితే తండ్రి దగ్గర నువ్వు కాబట్టి మనము ఆయననే తండ్రి యొక్క ఆలోచన తండ్రి విదానం చొప్పునే మనం నడవాలా ఈ లోకాన్ని మనము ప్రేమించడానికి వీల్లేదు ఈ భూ సంబంధం అంటే ఈ లోకం కాబట్టి ఆయన చెప్పిండు మనకు మన ప్రభు లోకంలో ఉన్న దేన్ని మీరు ప్రేమింపకుడి కాబట్టి ఈ లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది అంటే కింద చూస్తే ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది హలో అంటే ఎప్పుడైతే నువ్వు పాపంలో ఉన్నావో ఎప్పుడైతే నువ్వు తండ్రిని స్వీకరించినావో ఆయనను సంపూర్ణంగా ఆయన రక్షకుడిగా నువ్వు స్వీకరించినావో నువ్వు మృతి పొందిన తర్వాత నువ్వు పరలోక తండ్రి దగ్గరే ఉన్నావు నీ జీవం మన ప్రభు దగ్గర ఉంది కాబట్టి మనము మృతి పొందిన మనం యొక్క మన జీవము మన ప్రభు దగ్గర ఉంది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ హెందు ప్రత్యక్షపరుతుడు అంటే మనము జీవం ఎవరు ఆయనే కదా నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు మన తండ్రి కాబట్టి మన ప్రభు ఆయన మార్గములో నువ్వు వెళ్ళినప్పుడు ఆయన సత్యాన్ని నువ్వు ప్రకటించినప్పుడు ఆయన జీవం నీలో ఉంటది నువ్వు ఆయన మార్గంలో వెళ్లకుండా ఆయన సత్యంలో లేకుండా ఆయన జీవం నీలో ఎలా ఉంటది కాబట్టి ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు నువ్వు భయపడతావు అనమాట ఆయన దొంగ వచ్చినప్పుడు మీరు భయపడటకు ఆయన ఏమన్నాడు మీరు చీకటి వారు కాబట్టి నువ్వు భయపడవు ఈ లోకాన్ని నువ్వు ప్రేమించలేదు ఎందుకంటే ఆయన మార్గంలో అంటే ఆయన చిత్తంలో ను నడిచినావు ఆయన సత్యాన్ని ను ధైర్యంగా అనేకులుగా ప్రకటించినావు అలాగే ఆయన జీవమును నువ్వు పొందుకున్నావు కాబట్టి తండ్రి తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆయన మైమ ఎందు ఉంటావు కాబట్టి నువ్వు ఆయన చూసినా నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పరలోకంలో తండ్రి పక్కన నువ్వు ఉన్నావు నువ్వు తండ్రిని సింహాసనం పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు పైన ఉన్నవి ఎదిగితే నువ్వు ఈ లోకంలో ఉన్నా కానీ నువ్వు ఈ లోక సంబంధకుడివి కాదు నువ్వు పరలోక సంబంధకుడివి కాబట్టి తండ్రి చిత్తములు నెరవేర్చటకే మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనము ఈ లోకాన్ని ప్రేమించకూడదు మనము మన తండ్రి యొక్క పైన ఉన్న పైన ఏముంది తండ్రి ఉన్నాడు ఈ లోకమంతా తండ్రి ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే ఈ లోకంలో మనం వెళితే నువ్వు పైన ఉన్న వాటిని వెతకలేవు తండ్రి చిత్తం నువ్వు నెరవేర్చలేవు ఎందుకంటే నీకు ఆ వివేచన ఉండదు మనకి ఆ గ్రహింపు ఉండదు కాబట్టి మనం ఎప్పుడు పైననే వెతకాలా ఆయనను ఏం మాట్లాడతాడా అని ఆయన యొక్క స్వరం వినడానికి నువ్వెప్పుడు నీ చెవులు ఆయనకి పక్కన పెట్టాల ఆయన ఏం మాట్లాడతాడా నాతోటి అని నువ్వు అంతగా నీ చెవులను ఆయనకి దగ్గరగా పెట్టుకుంటే కానీ నువ్వు ఈ లోకంలో పడితే ఆయన మాట్లాడిపోతే నీ చెవులు మందగించిపోతే నీ మనసు నీ హృదయము నీ జ్ఞానము గ్రహించలేకపోతే నువ్వు మనము ఆయన తిరిగి వచ్చినప్పుడు మన పరిస్థితి గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన ఎట్లా ఉందో అట్లా మనకు ఉంటది కాబట్టి మనము ఈ లోకాన్ని ప్రేమించడానికి వీల్లేదు కాబట్టి పరలోకం అందున్న మన తండ్రి చిత్తమే మనం నెరవేర్చాల ఆయనని మనం ప్రేమించాల ఆయనని మనం వెతకాల కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే కేవలం తండ్రి చిత్తము నెరవేర్చటకే తండ్రి చిత్తమును నెరవేర్చినాక నువ్వు తిరిగి వెళ్ళిపోతావు తిరిగి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడుంటావు నువ్వు ఆయన చిత్తము నెరవేరిస్తే ఆయన కుడిపార్శ్వగా నువ్వు ఉండబోతున్నావు కాబట్టి నువ్వు తీర్మానించుకో ఈ రోజు తండ్రి పక్కన నేను ఉండాలని మనం తీర్మానించుకుంటామా లేదా భూలోక సంబంధమైన వాటిని వెతికి ఆయన రాకడప్పుడు మనము నశించిపోతామా కాబట్టి ఆయన ఎవరైతే స్వీకరిస్తారో తండ్రిని ఆయన వాళ్ళకి రావడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని మనం స్వీకరించాలా కావున భూమి ఐదో వచనం బ్రదర్ కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రతను కాముతురతను దురాశను విగ్రహారథనైన ధనపేక్షను చంపివేయుడు ఇది భూలోకం అంటే అంటే ప్రభువు భూలోక సంబంధమైన మనస్సు పెట్టకండి అంటే ఆయన ఏం చెబుతుడు భూమి మీద మీ అవయములను అనగా జారత్వము అంటే కళ్ళను అపవిత్ర పరుచుకోవడం అంటే కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవడం ఏది చూసినా నువ్వు మోహపు చూపులతో చూడడము అలాగే అపవిత్రత అంటే అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన తలంపలు అంటే ఇవన్నీ కీడుకు సాదృశ్యం అనమాట కాబట్టి నువ్వు ఏది ఆలోచించినా ఏది త నువ్వు చేసినా అంతా అందులో కీడు ఉంటది కామరత్వం అంటే నీలో ఎప్పుడు కామపు కోరికలు అంటే నువ్వు ఈ లోకంలో జాతత్వము ఇవి మూడు ఒకదానికి సంబంధం ఈ మూడు ఒక రకంగా మనం చూసుకుంటే ఇవన్నీ వ్యభిచారముకు సంబంధించినవి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచివాడు ఆమెని వ్యభిచరించాడని మన ప్రభు మన తండ్రి చెప్పినాడు కాబట్టి ఈ మూడు లక్షణాలు నువ్వు నీలో ఉంటే నువ్వు వ్యభిచారం చేసినట్టే అలాగే దురాశ అంటే ఈ లోకంలో మనం చూస్తున్నాము ఎంత దురాశ మనుషుల్లో ఎంత స్వార్థం ఎంత మోసం నడుస్తలేదా ఈ రోజు జనుల్లో ఈ ప్రజల్లో లేదా ఆ పది రూపాయల మెడిసిన్లు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అని బ్లాకులు అమ్మేసి ఇదేంది మోసం కాదా దురాశ ఆశకి దురాశకి చాలా తేడా ఉంటది కాబట్టి పది రూపాయలు అమ్మాల్సిన మనము పది రూపాయలు అమ్ముతున్న ఇల్లు వంద రూపాయలు ఇట్లా రాబందుల్లాగా పీక్కుంటే అది దురాశ అంటే నువ్వు స్వార్థమైన దారిలో వెళ్ళట్లేదు నువ్వు చేసే పనిలో కూడా నువ్వు న్యాయం చొప్పున నడవట్లేదు అన్యాయంగా వెళ్తున్నావు దురాశ అన్యాయానికి చోటిస్తుంది కాబట్టి నువ్వు దురాశతో నువ్వు అన్యాయంగా నడుస్తున్నావు విగ్రహ ఆరాధన అయినా విగ్రహారాధన అంటే మనకి తెలిసి అన్నిలు పూజిస్తున్నారు కదా అట్లా అనుకుంటాం కానీ నీ మనసు దేని మీద నువ్వు ప్రేమిస్తావో దాన్ని నువ్వు విగ్రహ చేసినట్టే నీ మనస్సు దేని మీద ఉంటదో అది ఒక విగ్రహారాధన అదొక విగ్రహం కాబట్టి నీ మనస్సు అంతా దాని మీదే ఉంటది కాబట్టి నీ మనసు దాని మీద ఉంటే ప్రభు నీలో ఎందుకుంటాడు ప్రభు ఆయన వెళ్ళిపోతాడు ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో ఆయనని ఎవరైతే స్వతంత్రించుకుని ఆయన హృదయంలో పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు వాళ్ళ ద్వారా ఆయన నడిపిస్తాడు కానీ నువ్వు ఈ లోకంని ప్రేమిస్తున్నావు అదొక ఈ లోకం దాన్ని నువ్వు విగ్రహం చేసుకుంటే ప్రభు నీ దగ్గర ఎలా ఉంటాడు కాబట్టి మనం మోసపోతాం అనమాట కాబట్టి ఆయన చెప్పిండు మీ మనస్సు భూలోకం ఉన్న ఏటి మీద పెట్టొద్దు అన్నాడు అలాగే ధనాపేక్ష ఆయన చెప్పిండు మనకి ప్రభు ధనము ఈ లోకంలో సంపాదించుకోవద్దు మీరు పరలోకంలో ఈ లోకంలో మనం ధనము సంపాదించుకుంటున్నామంటే ఈ లోకంలో ఆస్తులని అవన్నీ వీటి కోసం మన జీవితం అంతా ప్రయాసపడుతున్నాము మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా మన జీవితం దానికే సమయం పెట్టతున్నాము మనము దానిని సంపాదించుకొని కూచుకుంటున్నాం కానీ ఆయన మన ప్రభు ఈ లోకము ఈ భూమి మీద కాదు ఈ నక్షత్రం మొత్తమును నాశనం చేస్తాను నేను కొత్త భూమిని కొత్త ఆకాశంలో నిర్మిస్తాను అక్కడ నీతి ఉంటుంది అక్కడ నీతి మంతులు ఉంటారన్నారు కాబట్టి ఈ లోకంలో ధనము సంపాదించుకుంటే ఇవి ఏవి నీకు శాశ్వతంగా ఉండవు ఇవన్నీ పోతాయి ఆయన రాకడొచ్చినప్పుడు ఇవన్నీ లయమైపోతాయి కాబట్టి నువ్వు ఈ లోకంలో ధనము సంపాదించుకుంటే మనకి ఏమొస్తుంది మన ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ధనము సంపాదించుకోవద్దు మనము ఆత్మలను సంపాదించుకోవాలా ఆయన చెప్తున్నది ఒకటే అనేకుల్ని ఆయన నామంలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బాప్తీసము తీసుకొచ్చి ఆయనని అనేకుల్ని యాజకులు చేయాలా కాబట్టి నువ్వు నీ యొక్క ప్రయాసం దేనికోసం ఉండాలా ఆయన ఆత్మల భారం కొరకై ఉండాలా నీ ఇరుగు పొరుగు వాడికి నువ్వు వాళ్ళ విధానంలో సరిగి లేకపోతే వాడికి నువ్వు వాక్యం చెప్పాలా వాళ్ళని ప్రేమగా నువ్వు దేవుని చెంతగా నడిపించాలా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు దేవుని సువార్త కొరకు ఆయనని ఆత్మల రక్షణ కొరకై నశించిపోతున్న వారి కోసం నువ్వు ప్రయాస కాబట్టి నువ్వు దానికోసం నువ్వు ధనం సంపాదించుకుంటావా ఈ లోకంలో మనం ఉన్నవాటిని వీటిని ప్రేమిస్తున్నామా వీటిని ప్రేమిస్తే నువ్వు తండ్రి దగ్గర ఉండవు ఆయన చెప్పిండు ఆర్ల్రెడీ నువ్వు పనిలో ఉన్న వాటిని వెతకమన్నాడు కాబట్టి భూలోకం ఉన్న వాటిని వెతకుడి అన్నాడు కాబట్టి ఈ భూలోక సంబంధమైన ఏమిటి జారత్వము అపవిత్రత కామరతరను దురాశ విగ్రహారధన ధనాపేక్షను చంపివేయమంటున్నాడు చంపివేయడం అంటే వాటి నుంచి నువ్వు నీ జీవితంలో నుంచి వాటిని విడిచిపెట్టు నువ్వు వీటిని విడిచిపెట్టి ఆయనని ప్రార్థన నువ్వు ప్రేమతో స్వీకరించి నీ హృదయానికి స్వస్థ కలిగించుకొని ఆయనను రమ్మని చెప్తే ప్రభు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు వాటి వలన దేవుని ఉగ్రత అవి అవిదేవుల మీదకి వచ్చును ఇవి ఎవరైతే ఉంటాయో ఆయన కోపం వాళ్ళ మీద వస్తుంది ఎందుకంటే ఆయన నామంలో రక్షణ పొందిన నువ్వు ఆయన జీవం నీ జీవం ఎక్కడుంది పరలోకం అందున తండ్రి దగ్గర ఉన్న ఈ లోకాన్ని ఈ లోకం ఉన్న వాటిలో నువ్వు ఆయన కోపం నీ మీద రాదా ఆయన కోపం వస్తుంది కాబట్టి ఆయన కోపానికి నువ్వు పాత్రుడు అవడానికి వీల్లేదు కాబట్టి ఇటిని మనము విడిచిపెట్టాలా వీటిని మనం మన హృదయంలో ఉంచుకుంటే ఆయన కోపం మన మీద వచ్చినప్పుడు ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందంటే మన తండ్రి కోపము ఆయన ఆ నోహవు కాలంలో ఆయన జలప్రలయం వచ్చినాక ఆయన అంత కోపం ఎప్పుడు పడలేదు అలా ఎప్పుడు చేయ అన్నాడు అంటే ఆయన కోపము ఆయన ప్రేమ జాలి దయ మనకు తెలుసు కొత్త నిబంధన అంతా మనం చూస్తే ఆయన ఎంత ప్రేమగా జాలిగా దయగా ఉన్నాడని మనం చూస్తున్నాం కానీ పాత నిబంధనలో చూస్తే ఆయన కోపంకి ఎంత భయం ఉంటుందంటే తండ్రి కోపము కాబట్టి ఆయన ఏమున్నాడు మన ప్రభు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన ప్రభు ఎందుకంటే రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాలా మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం కలిగే ఓపికగా ఎదురు చూస్తున్నాడు మన ప్రభు ఆయన ఒక్కసారిగా వస్తే మన పరిస్థితి ఏంది ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఆయన తట్టుకొని నిలబడగలము కాబట్టి మనము చీకటి వారము కాదు మనము వెలుగు వాళ్ళం అయితే ఆయన వచ్చిన మనము ఆయన మహిమ ఎదుట మనం ఉంటాం కాబట్టి మనం భయపడం ఎందుకంటే మనకు తెలుసు నువ్వు ఎప్పుడైతే తండ్రిని వెతుకుతావో తండ్రి ఆలోచనలు నీకు తెలుస్తాయి ఆయన ఆయన విధానం ఏంది ఆయన ఉపదేశం ఏంది ఆయన చిత్తం ఏందో మనకు తెలుస్తుంది నువ్వు తండ్రిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే ఆయన ఆలోచనలు ఆయన విధానాలు నీకు ఎట్లా తెలుస్తాయి నీకు ఈ లోకం మీద ఆలోచనలతోనే ఉంటావు లోకంలో మోసం చేయడం లోకంలో పాపం చేయడం లోకాన్ని నువ్వు ప్రేమించినప్పుడు తండ్రి విధానాలు నీకు తెలుస్తాయి కాబట్టి నువ్వు పైనన్న తండ్రిని వెతికితే ఆయన చిత్తం ఏందో మనకు తెలుస్తుంది కాబట్టి ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టొద్దని మన ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని మనము ఒకవేళ ఈ రోజు మనము ఆ రీతిగా ఉంటే పరిశీలించుకోవాలా भू संबंधना परलोक संबंधा वतर कोपू आग्रह दुष्टत्व दूषण मी नोट बूतनी विसर्जितुड़ी कोपम आग्रह दुष्टत्वे కోపం ఎక్కువైతే ఏమొస్తుంది ఆగ్రహం వస్తుంది ఆగ్రహం వస్తే ఏం చేస్తారు దుష్ట అంటే అంటే వాడు కోప్పపడి ఆ కోపం ఎక్కువైపోయి వాడు ఏం చేస్తాడు చివరికి మనిషిని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు అంటే దుష్టత్వం అంటే మనిషిని ఆ రీతిగా లాక్ వస్తుంది కాబట్టి నువ్వు ఈరోజు కోప్పడడానికి వీల్లేదు అలాగే ఆగ్రహం తెచ్చుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మన ప్రభు దీర్ఘశాంతంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా దీర్ఘశాంతంగా ఉండాలా దేని విషయంలో నీలో కోపం రావడానికి వీల్లేదు నీలో ఆగ్రహం రాలడానికి వీల్లేదు అలాగే నీలో దుష్టత్వం రావడానికి వీల్లేదు నువ్వు దూషించడానికి నీకు వీల్లేదు దూషించడానికి నువ్వు వీల్లేదు ఎవరిని నువ్వు శప్పించడానికి వీల్లేదు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లయిపోతారు వీళ్ళు ఇట్ల అయిపోతారు మనం దూషణ చేయొద్దు ఎందుకంటే మన ప్రభువుని కూడా దూషణ చేసిండ్రనే మన ప్రభువుని కూడా వాళ్ళు ఏం చేసిండ్రు సిల్వ వేసిండ్రు కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళ నేత్రాలకి కనువిప్పు కలగలేదు కానీ మనకి కనువిప్పు కలిగినాయి కాబట్టి ఈ రోజు మనం దేవుణ్ణి స్వీకరించినాము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి నువ్వు దూషణ చెయ్యొద్దు నువ్వు ఎవరిని నీ సహోదరుని కూడా నువ్వేం చేయొద్దు విమర్శ చేయొద్దు వాళ్ళని వేద్యం ఆడొద్దు కాబట్టి నువ్వు దూషించిన వేద్యమాడిన నువ్వేం చేస్తావు నువ్వు ప్రతి విమర్శకు లోనవుతావు నువ్వు నరహంతకుడు అవిపోతావు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు నరహత్య చేయొద్దంటే నువ్వు నీ సహోదరుని మీద నువ్వు కోప్పడి దూషించి వాడి పట్ల వేద్యం ఆడితే నువ్వు నరహంతకుడివి కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించినట్టు కాబట్టి నువ్వేమైతే నీకు పాపం కాబట్టి నువ్వు ఈలో ఒకవేళ మనలో కోపం ఉన్నా మనలో ఏమైనా ఆగ్రహం ఉన్నా దుష్టత్వం ఉన్నా దూషణ ఉన్నా నోటి ఏమైనా పాపపు పూరితమైన మాటలు మన నోటి నుంచి వస్తున్న ఈ రోజు వాటిని విసర్జించాలంటే పూర్తిగా నీ హృదయంలో నుంచి వాటిని తీసివేయి వాటిని తీసివేయి అలాగే ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి ఎలా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరితిధించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కాబట్టి మీరు ఒకని ఒకడు అబద్ధం ఆడుకోవద్దు ఎందుకంటే ఆయన మనల్ని ఆయన నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ మాట అవునంటే అవును కాదంటే కాదని చెప్పు ఇప్పుడు మనము ప్రేయర్కి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నప్పుడు వాళ్ళు రావాలా లేదంటే నాకు కుదరలే కానీ నువ్వు వచ్చే స్థితిలో ఉండి కూడా ఏదైనా సాకులు చెప్తే అది అబద్ధ మాట అది ప్రభువుకి ఇష్టం లేదు నువ్వు నిన్ను ఆహ్వానించినప్పుడు నా జీవితంలో కూడా నేను ఎన్నిసార్లు అబద్ధం ఆడాను నేను అన్న ఫోన్ చేసినప్పుడు అబద్ధం ఆడాను అంత ముందు రవివర్ అంటే నేను టైం ఉంది సమయం ఉంది ఆయన వాక్యము స్వరం వినడానికి ఆయన ఆహ్వానించినప్పుడు నేనేం చేసినాను తిరస్కరించినాను అబద్ధం ఆడాను నేను అది ఉంది ఆ పనుంది ఈ పనుంది కాబట్టి మనము ఇలాంటివి చెయ్యొద్దు ఎందుకంటే ఆయన అంత్య దినంలో మనం ఉన్నాము ఆయన రాకడిగా మనం సమీపంగా ఉన్నాము కాబట్టి ఆయన మనలందరినీ ఆయన కలవర శిలువలో మన రక్తం ఆయన మరణం ద్వారా మనలందరినీ కొనుక్కున్నాడు కాబట్టి ఎవరు నశించుకోవడం పాపంలో పడిపోవడం మన తండ్రికి అసలు ఇష్టం లేదు ఇట్టి వారిలు గ్రీసు దేశ యూదుడనియు భేదం లేదు సున్నతి పొందుటయను సున్నతి పొందుకపోవుటను భేదం లేదు పరదేశంలో క్రిస్టినుడు స్వతంత్రుడు స్వతంత్రుడు లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి స్వీకరించినారు వాళ్ళలో ఏముంటదంట కుల మత భేదాలు ఉండవంట వీడు ఈ కులము వీడు ఈడు వీడు పేదవాడు వీడు ధనికుడు వీడు ఆ వీడు ఈ దేశస్థుడు ఉండదంట వాడు ఏం చేస్తాడంట ప్రతి ఒక్కరిలో క్రీస్తున్నాడని గ్రహిస్తారంట ఈ రోజు మనం చెప్పగలమా మనము మనకి కుల మత ఉన్నాయని మనము ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలుగుతున్నామా ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడని కాబట్టి మనలో ప్రాంతీయ భేదాలు రాష్ట్ర భేదాలు కుల ఇవన్నీ ఇవన్నీ దేవుణ్ణి నమ్ముకున్నావాడు ఎవరైతే సంపూర్ణంగా ఆయనకి సరౌండర్ అయిన వాళ్ళకి ఇవి ఇవి ఏమి ఉండవ ఈ గుణగానాలు ఒకవేళ ఈ రోజు మనలో ఆ గుణగానాలు ఉంటే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం సరి చేసుకోవాలా మనం పరిశీలించుకొని వాటిని మనం విడిచిపెట్టాలా విసర్జించడం అంటే వాటిని మన జీవితంలో నుంచి పూర్తిగా తీసివేయడం కాగా దేవుని ఏర్పరచబడిన వారును పన్నెండో వచనం కాగా దేవుని ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు దేవుని ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను అంటే ఆయన ఏర్పరిచిన బిడ్డలంటే పరిశుద్ధంగా అంటే ఆయన చిత్తము ఆయన ఆజ్ఞగా ఎవరైతే పాటిస్తారో ఆయన విదానాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు ఇప్పుడు భూ సంబంధమైన వాటిలో పరిశుద్ధత ఎక్కడ ఉంది నీలో జారత్వం ఉంటే నీలో దుష్టత్వం ఉంటే నీలో అపవిత్రత ఉంటే నీలో నోటి భూతుమాత్రలు ఉంటాయి నీలో అబద్ధం ఉంటే నువ్వు పరిశుద్ధుడు మనం పరిశుద్ధం కాదు కానీ పరిశుద్ధులు ఎలా ఉంటారు ఆయన పైన వాటిని వెతుకుతారు వాళ్ళు నిన్న వాళ్ళని పొరుగు ప్రేమిస్తారు ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని స్వీకరిస్తారు ఆయన చెప్పిన ఆయన మార్గంలో ఆయన సత్యంలో వాళ్ళు జీవమై ఉంటారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి మనలో ఈ లోక సంబంధమైన గుణగణాలు ఎవరికైతే ఉంటాయో ఎవరవైతే మనం వాటిలో ఉన్నామో మనం ఎవరం పరిశుద్ధులము కాము పరిశుద్ధుల ని చెప్పుకుంటే మనల్ని మనమే మోసకపోయినట్టు కాబట్టి ప్రభువు హెచ్చరించినప్పుడు మనము మనం పరిశుద్ధులుగా అవ్వాలా ఈ భూమి మీద ఉన్న ప్రతి వాటిని మనం విసర్జించాలా పైనన్న తండ్రిని మనం వెతకాల ఆయన చిత్తమును మనం గ్రహించి ఆయన చిత్తము మనం నెరవేర్చాల మీరు పన్నెండో వచ్చిన బ్రదర్ మీరు జాలి గల మనస్సును దయాలుత్వమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడు క్రీస్తు కలిగిన మనసు క్రీస్తు కలిగిన ప్రేమాన్ని మనం ప్రార్థిస్తాం గాని ఆయన మనసు ఎలా ఉంటది జాలి గల మనసు ఆయన జాలి దేవుడు కాబట్టే కదా వాళ్ళు ఆయనని మరణ ఆయనకి శిలువ వేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఆయనని హింసించినారు ఆయన తండ్రిని వాళ్ళు ఆ కొరడా దెబ్బలతో కానీ ఆయన ఎట్లా వాళ్ళు ఎట్లా ప్రవర్తించినారు వాళ్ళకి జాలి ఉండదా కానీ మన ప్రభు వాళ్ళని వాళ్ళ మీద జాలి చూపించిండు ఆయన ఆయన మరణం ఆయన చనిపోయే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రభా కూడా వీళ్ళకి తెలియదు ప్రభా వీళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు ఈ రోజు మనం ఆ రీతిగా మనం చేయగలుగుతామా ఎవరినైనా మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కానీ మన సహోదరులు కానీ ఎవరైనా ఉంటే ఈ రోజు నీలో మనలో ఆ మనసు మనకు ఉందా నువ్వు జాలి పడితే ఏం చేస్తావు దయాలుత్వము దయాలుత్వం అంటే నువ్వు నీలో ఎప్పుడైతే ఎదుట నీ సహోదరుడి పట్ల నీ తోటి పట్ల నీలో జాలి కలుగుతుందో వాళ్ళ పట్ల నువ్వు దయ చూపిస్తావు కాబట్టి నీలో జాలి గల ఉంటే దయ ఉంటది అలాగే వినయము చూపిస్తావు నీ తోటి సేవకుడు కానీ నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు వచ్చినా నువ్వు ప్రేమగా స్వీకరిస్తావు వాళ్ళకి నువ్వేం చేస్తావు మర్యాద చేస్తావు వాళ్ళ పట్ల నువ్వు వినయం చూపిస్తావు వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ నీ శత్రు వచ్చినా నీ ఇంటికి వచ్చినా నువ్వేం చేస్తావు ప్రేమ స్వీకరిస్తావు వాళ్ళతో మాట్లాడతావు కానీ నీలో జాలి దయ లేదు నీలో వినయం లేదు అలాగే క్షమించడు అంటే క్షమించే హృదయం లేదు ఒకప్పుడు నువ్వు పాపంలో ఉన్నవాడివి ప్రభు దగ్గర వచ్చి తండ్రి దగ్గర వచ్చి నువ్వు మొరపెట్టినావు నువ్వు మొరపెడితే ఆయన నేను క్షమించినాడు నీ పాపం నుంచి నీకు విడుదల ఇచ్చినాడు కానీ నువ్వు ఈ రోజు నీ పాపం లో ఎవడైనా నీ సహోదరుడు ఉంటే లేదా నీ తోటి వాళ్ళు ఉంటే నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు నీలో ఎందుకు ఉందంటే నువ్వు లోకంలోనే ఉన్నావు నువ్వు భూలోకంలోనే ఉన్నావు కాబట్టి నువ్వు క్షమించలేకపోతున్నావు నువ్వు తండ్రిని పైన వెతికితే నువ్వు అలా చెయ్యవు కాబట్టి ఈలో ఎంతమందికి క్షమించే ఉంది ఎంతమంది మనం చూస్తుంటే భర్తలు కానీ భార్యని కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు క్షమిస్తున్నారు తోటి సేవకుని క్షమిస్తున్నారా వాళ్ళని విసర్జిస్తున్నారు అరే వీడు మంచివాడు కాదు వీడు నన్ను బాధ వాడిని దూరం పెడుతున్నావు నువ్వు చచ్చిపోయిన వరకు వాటితో సమాధాన పడకపోతే వాడిని క్షమించకపోతే క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీకు ఈ క్రీస్తు కలిగిన మనసు అంటే అది ఉంటే నువ్వు ఇది చేస్తావు కదా నువ్వు తండ్రిని స్వీకరిస్తే తండ్రి మాట చేస్తావు నువ్వు తండ్రి పట్ల నువ్వు ప్రేమ ఉంటే తండ్రి ఏది చెప్పినా నువ్వు చేస్తావు తండ్రి పట్ల నీకు ప్రేమ లేకపోతే ఆయన ఏది చెప్పినా నువ్వు చేయవు కాబట్టి నువ్వు తండ్రి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా లేదా అని పరిశీలించుకోవాలా మనము ఎందుకంటే ఆయన అతి సమీపంగా మన దగ్గరికి రాబోతున్నాడు కాబట్టి ఆయన ఒక దినములు వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు ఒక దినమంటే ఆయన దినములను విడిచిపెట్టి ఆయన నిమిషంలోకి వచ్చింది ఇప్పుడు ప్రభు కాబట్టి ఆయన దృష్టిలో ఇప్పుడు నిమిషంలోనే ఉన్నాడు ఆయన దృష్టిలో నిమిషములు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని నాకు తెలియదు కానీ ఆయన నిమిషంలోనే మనకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆయన అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడైనా తండ్రి చిత్తమును మనం గ్రహించాలా తండ్రి విధానాలు మనం పాటించాలా ఎందుకంటే ఆయన మరణం ద్వారా మన కొనుక్కున్నాడు ఆయన ఆయన మన అందరినీ మన ద్వారా అనేకుల్ని రక్షణలకు నడిపించాలని మన ప్రభు ఎలాగైతే ఈ లోకంలో తండ్రి చిత్తం నెరవేర్చి తిరిగి పరలోకం వెళ్ళారో మీరు పని కూడా అదే మనము కూడా అదే చేయాలా ఆయన చిత్తమును మనము నెరవేర్చాలా ఆయన మనము ఆయన రక్షణలోకి అనేకుల్ని మనం తీసుకురావాలా కాబట్టి ఈ లోకంలో మనం ఉంటే లోక గుణగణాలు మనలో ఉండకూడదు కాబట్టి ఆయన పైన వాటిని వెతకాల ఆయన క్రీస్తు కలిగిన మనసు నీకుండాలా నీ ఆయన దయ నీకు ఉండాలా నువ్వు నీ సోటి నీ సహోదరులు ఎవరు నిన్ను ఎంతగా బాధ పెట్టినా వాళ్ళు నిన్ను ఎంతగా క్రొంగదీసినా కానీ నీ పట్ల ఎంత వేద్యమాడినా నువ్వేముండాలా నువ్వు తిరిగి విమర్శ చేస్తే నీ విశ్వాసం పోతుంది మనం తిరిగి విమర్శించకుండా మనం ఏముండాలా ఆయన దీర్ఘశాంతం కలిగే మన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మను ధరించుకున్న మనము ఆయన పోలిక ఆయన స్వరూపం చొప్పున ఉన్న మనము తండ్రిగా ఆయనని మనం స్వీకరించిన మనము మనము కూడా దీర్ఘశాంతం కలగా ఉండాలా కాబట్టి మనము దీర్ఘశాంతంగా ఉన్నామా లేదా మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే మనం వీటిల్లో ఉంటే మనం ఆయన ఉగ్రతకు మనం పాత్రులైపోతాం కాబట్టి ఆయన కోపాన్ని రగిలించే వారిగా మనం ఉండద్దు ఆయనకి ఆయన ప్రేమను ధరించుకునే వారిగా మనం ఉండాలా కాబట్టి మనం తీర్మానించుకోవాలా మనలో ఏమైనా ఈ విధా మనలో ఏమైనా ఉంటే మనం సరిచే తీసుకోవాలా మనము తండ్రిని వెతకాల వీటన్నిటి పైన పద్నాలుగో వచ్చిన బ్రదర్ వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నటి కాబట్టి నీలో ప్రేమ ఉంటే నీలో జాలి గల మనసు ఉంటది నీలో ప్రేమ ఉంటే నీలో దయ ఉంటది నీలో ప్రేమ ఉంటే వినయం ఉంటది ఎందుకంటే నువ్వు ప్రేమిస్తే వాటి కోసం నీ ప్రాణాన్నైనా పెడతావు ఇప్పుడు నీకు నచ్చిన వాడి కోసం నువ్వు ఎంత రిస్క్ అయినా చేస్తాం మనం ఎంత సాహసానికైనా మనం వెనకాడం కాబట్టి అదే ప్రేమ నువ్వు అందరి పట్ల అదే తండ్రి ప్రేమ కాబట్టి మనము తండ్రి ప్రేమను కలిగి ఉండాలా తండ్రి ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎదుటి వారి పట్ల జాలి చూపిస్తావు విధవ పట్ల వస్త్రహీనులు లేని పట్ల బీదల పట్ల ఎవరైతే శ్రమంలో ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి నువ్వేం చేస్తావు నువ్వు జాలిపడి వాళ్ళకి నువ్వు ప్రేమ చూపిస్తావు నీ దయ చూపిస్తావు వాళ్ళకి నువ్వు సహాయపడతావు కాబట్టి నువ్వు క్రీస్తు కలిగిన మనసు మనలో ఉంటే క్రీస్తు కలిగిన ప్రేమ మనలో ఉంటే నీలో ఈ గుణాలు కనిపించాలా నీలో ఈ గుణాలు నీలో లేవంటే నువ్వు ఈ లోకంలో ఉన్నవాడివే నువ్వు ప్రభువులో లేనట్టే ఆయన ఆత్మ నీలో లేనట్టే కాబట్టి నువ్వు ఆయనలో ఉన్నావని చెప్పుకొని నువ్వు సత్యమును గ్రహించక నువ్వు మోసపోతున్నావు కాబట్టి మనం ఎవరం మోసపోవడానికి వీల్లేదు ఈ అంత్య దినాల్లో మనం సత్యంలో ఉండాలా ఆయన సేవ చేయాలా అందుకంటే మన ప్రభు ఆ రోజు శిష్యులు అపస్తుల కార్యంలో వాళ్ళు ఎంత సేవ చేసిండో ఈ అంత్య దినాల్లో ప్రభు మన ద్వారా అంత సేవ చేయబోతున్నాడు కాబట్టి నువ్వు సిద్ధపాటుగా ఉండాలా ఇది నీకు రైట్ టైం అనమాట మనకి మనం రైట్ టైం అంటే మనం సిద్ధపాటు ఉండాలా ఒక యుద్ధంకి వెళ్ళే సైనికుడు ఎలా సిద్ధపడతాడు ఆ యుద్ధంలో కావాల్సిన అవన్నింటినీ వాడు పేర్పరచుకుంటూ అన్ని ఏర్పరచుకొని వాడు యుద్ధానికి వెళ్తాడు అవి ఏం ఏర్పరచుకుంటే వాడు యుద్ధంలోకి వెళ్తే వాడు ఏమవుతాడు ఆ యొక్క శత్రు చేతిలో మరణిస్తాడు కాబట్టి ఇప్పుడు యుద్ధము మనకు జరగబోతుంది కాబట్టి ఈ ఉగ్రద దినం తర్వాత మనం యుద్ధం చేయాలా ఈ లోకంలో కాబట్టి ఆయన మన ముందు యుద్ధం చేస్తాడు మనం ద్వారా ఆయన మన ముందుండి మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనలో ఈ గుణాలు ఉండి నువ్వు ఇంకా నశించుకోవడం వీల్లేదు కాబట్టి నీ తండ్రి చిత్తము మనం నెరవేర్చాలంటే మనము పరలోకం తండ్రిని వెతకాల క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుచుండ నీయుడి ఇందు కొరకే మీ ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండిరి తండ్రి సమాధానం అంటే నువ్వు నీ సహోదరుడి పట్ల నువ్వు సమాధాన పడితే ఇంకా నీకు ఏముంటది వాడి పట్ల కోపం ఉండదు ద్వేషం ఉండదు సమాధాన పడతావు కాబట్టి వాడి స్వీకరిస్తావు కాబట్టి మీ ఇద్దరు మనసు మీ ఇద్దరు ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి నువ్వు సహోదరుని ప్రేమించిపోతే వాడు ఏం చెప్పినా నీకు ఎలా ఉంటది నచ్చదు వాడి ఏం చెప్పినా వాడి ఏ విధానాలు నీకు చెప్పినా వాడి ఏ వాక్యం చెప్పినా ఏమైనా వాడు సహోదరుడు నీకు చెబితే నువ్వు వినవు ఎందుకంటే వాడి పట్ల నీలో ఏముంది కోపం ఉంది నీలో కుల్లు కుట్ర ద్వేషం ఉంది ఇవి నీలో ఉంటే నువ్వు నీ సహోదరుడు చెప్పింది వినవు కాబట్టి నీలో సమాధానం ఉండదు కాబట్టి నువ్వు సమాధానం ఉండవు నీలో కృతజ్ఞత ఉండదు కాబట్టి నువ్వు సమాధాన పడాలా భార్య భర్తతో సమాధాన పడాలా తల్లిదండ్రుల బిడ్డలతో సమాధాన ప్రతి ఒక్కరూ సమాధాన పడాలా మన దేవుడు సమాధానకర్త మన తండ్రి కాబట్టి ఆయనను ధరించి ఉన్న మనము ఆయనలో పోలికలో ఆయన స్వరూపంలో ఆయన వెలుగులమై ఉన్న మనము మనలో సమాధానం లేకపోతే తండ్రి మన యుద్ధ ఉండడు కాబట్టి ఆయన అంటున్నాడు వేషదారులారా మీ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ నా హృదయము మీకు దూరంగా ఉంది అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు వాక్యం చెబుతున్నావు సేవలో ఉన్నావు కానీ నువ్వు ఈ హృదయంలో ఇవన్నీ ఉంటే నేను నీకు దగ్గరగా ఎందుకుంటాను నేను పరిశుద్ధుడని నేను కాబట్టి నేను పరిశుద్ధునైనా నేను నీ హృదయంలో ఉండాలంటే నువ్వు అంత పరిశుద్ధంగా ఉంటేనే నేను నీలో ఉంటాను నువ్వు ఈ లోక మాలిన్యాలతో నువ్వు ఉంటే ను పాపంలో ఉంటేనే ని నీ దగ్గర ఎందుకు ఉంటాను అందుకే నేను విడిచిపెట్టినాను అంటున్నాడు కాబట్టి మన హృదయంలో సంపూర్ణంగా ఆయనకి సరౌండర్ ఇవ్వాలా ఆయన స్వస్థత మనకు కలగాల కాబట్టి ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దు తండ్రిని మనం ప్రేమించాలా మరియు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించు అంటే పాటల అంటే కీర్తనలు అంటే పాటలు ఆత్మ సంబంధం అంటే ఆయన వాక్యం ఆయన ఆత్మ సంబంధమైన పద్యం అంటే ఆయన వాక్యాన్ని మీరు ఒకరికి ఒకరు బోధించుకోవాలా అంటే నీలో పాపం ఉంటే నీ సహోదరుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు నాలో పాపం ఉంటే నా సహోదరుడు అంటే మీరు ఒకరిని ఒకరు బోధించుకుంటే మీలో ఏ బలహీనతలు ఉన్నాయో మీరు దేవునికి వేటి పట్ల అవేధులయ దూరంగా ఉన్నారో మీరు గ్రహింపు కలుగుతుంది కాబట్టి మనము మనం ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోవాలా మనం వాక్యం ద్వారా చెప్పుకొని బోధించమన్నాడు తండ్రి అలాగే బుద్ధి చెప్పుచూ కృపా సహితముగా నువ్వు బుద్ధి చెప్పాలా నీ నీ లేదా నీతో ఉన్నవాడు బుద్ధి చెడిపోతే నువ్వు వెళ్ళి వాడికి ఏం చెప్ప అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు అని మన ప్రభువు చెప్పినాడు మన తండ్రి కాబట్టి అక్రమంగా నడుచుకునే వాడికి నువ్వు బుద్ధి చెప్పకుండా నువ్వు వాడిలాగా తయారయ్యి బుద్ధి లేని వాళ్ళైతే ఏమైనా అర్థం ఉంటదా కాబట్టి నువ్వు గద్దించాలా నీ సహోదరుణ్ణి ఇది ఇది కరెక్ట్ విధానం కాదు ఇది నువ్వు చేసేది అది నువ్వు చేయకుండా నువ్వు వాడికి మనం సపోర్ట్ చేస్తే మనమేమవుతాము వాళ్ళలాగా తయారవుతాము కాబట్టి మనము బుద్ధి చెప్పే ఉండాలా అలాగే కృప మీ హృదయంలో దేవుని గురించి గానము చేయు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యంలో మీలో సమృద్ధిగా నింపనీయుడి కాబట్టి ఆయన జ్ఞానం అంటే ఆయన వాక్యం ఆయన జ్ఞానం ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు అన్ని జ్ఞానంతో చేస్తావనమాట అంటే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు దేవుడు ఇది చెప్పిండి అని అట్లా మనం ఏం చేస్తాం జ్ఞానంతో నడుచుకుంటాం కాబట్టి ఆయన వాక్యాన్ని సమృద్ధిగా మనలో నివసింపజేయాలంటే ఆయన వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో నాటుకోవాలా ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలా కాబట్టి ఆ వాక్యం నీలో ఉంటే నీ హృదయంలో ఉంటే నువ్వు తొట్టెల్లవనమాట నువ్వు ఏది చేస్తున్నా కానీ నీకు వాక్యం నీలో ఉంటుంది కాబట్టి నీకు తెలుస్తుంది ఇది చెయ్యొచ్చు కానీ నువ్వు ఆయన వాక్యాన్ని వినకుండా ఆయన వాక్యం పట్ల శ్రద్ధ చూపించకుండా మనము ఆయన వాక్యంలో మనం విధేయత చూపించకుండా విని అది మనం స్వీకరించకుండా దాన్ని విడిచిపెడితే ఏమవుతుంది మన క్యారెక్టర్ అద్దంలో ఎలా మనం చూసుకుంటే ఎలా ఉంటదో మన విధానం కూడా అలానే ఉంటది కాబట్టి ఆయన వాక్యాన్ని సమృద్ధిగా అన్నాడు మన ప్రభు మనం ఈ లోకంలో సమృద్ధిగా కూర్చుకోవడం అంటే పది తరాలు కూడా నాకు ఆస్తి బ్రదర్ నాకు దిగులు లేదని మనం ఎంత ధైర్యంగా భరోసాగా చెప్పుకుంటాం కాబట్టి ఈ లోకంలో నువ్వు అట్లా సమృద్ధిగా ఉంటే నువ్వు దేవునిలో నీ ఆయన వాక్యాల్లో కూడా నువ్వు అంత సమృద్ధిగా అంటే అట్లా దేవుని వాక్యమంతా నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు నువ్వు ఇంకా ఏమీ నువ్వు భయపడవన్నమాట నువ్వు అంత విధిగా దేవునిలో ఉంటావు కాబట్టి నువ్వు ప్రతిదీ గ్రహిస్తావు వివేచిస్తావు దేవుని చిత్తం చూపున ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని అనుసరించిపోతావు ఎక్కడా మోసపోవు కాబట్టి మనం ఏం చేయాలా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ధరించి సమృద్ధిగా ఉంచుకోవాలా अलगे मरी चत गा क्रिया चेत गा प्रभु आई य्रीस्त द्वारा तंड्री अेव की कृतज्ञता से चलू समस्तम आयन पेरट चयुड़ काब्बी इट चेत अंे इकट मनमेम आय वाक्य मन पेदव प्रार्थिताबी नु प्रार्थन चाक्या नुप क्रिया चेत अंे वाल की सहाय नुना అంటే మనము ప్రార్థించినా కానీ ఆయన వాక్యాన్ని చెప్పినా కానీ నువ్వు ఏ సహాయం చేసినా కానీ ఏం చెప్తున్నాడు ప్రభు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలా హల్లే కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఏదో గొప్ప కార్యం జరిగిందని లేదా నువ్వు చేయడం వల్ల అని నువ్వు ఆయన మహిమను మనం దొంగిలించడానికి వీల్లేదు కాబట్టి మనం ఏమి చేసినా తండ్రికే కృతజ్ఞత కలగాల ఎందుకంటే ఆయననే కదా మనం మనలో మనం ఏ వాళ్ళం మనం ఏం చేయగలము మనకి మనం ఏంది చెప్పినా మనం ఏమైనా చేయగలవా మన వల్ల ఏమైనా సాధ్యం తండ్రి లేకపోతే ప్రభువు మనలో లేకపోతే నువ్వేం చేయగలవు కాబట్టి ఆయననే చేస్తుండే కాబట్టి మహిమా గణతాల కృతజ్ఞత తండ్రికే పోవాలా సమస్తం ఆయనకే పోవాలా కాబట్టి నువ్వు ఏం చెప్పుకోవడానికి వీల్లేదు నేను ఇది చేశాను నేను ఇది చేశాను నేను చేయడం వల్ల ఎట్లా నేను ఇట్లా చేశాను నువ్వు చెప్పుకుంటే నువ్వు ఒక రకంగా చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమించినట్టే కాబట్టి ఆయనకి సమస్తం ఆయన పేరట చేరని ఏమంటాడు కాబట్టి ఏది నువ్వు చేసినా ప్రభుకే కలగాల మహిమ మన తండ్రికే మహిమ కలగాల కాబట్టి ఆయన పేరట మనం చెయ్యాలా మనం ప్రార్థించినా కానీ మనము వాక్యం చెప్పినా కానీ కార్యాలు అద్భుతంగా జరిగినా కానీ ప్రతిదీ ప్రభునే మనం ఏం చేయాలా మహిమ చెల్లించాలా అందులో మన గొప్పతనం ఏమీ లేదు కాబట్టి మనము గొప్ప వాళ్ళము మనం చేస్తే ఏదైందని మనలో అహము గర్వం వచ్చిందా కాబట్టి మన నుంచి తండ్రికి పోతాడు కాబట్టి మనం ఏది చేసినా కృతజ్ఞత తండ్రికే కలగాల భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది కాబట్టి ఇక్కడ భార్యలకు చెప్తున్నాడు తండ్రి మీరు భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువుని బట్టి యుక్తమై అది ప్రభు ఒక చిత్తము కాబట్టి ఎవరైతే భార్యగా ఉన్నామో ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలా భర్తలకి వాళ్ళకి విధేయులై ఉండాలా కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలా అలాగే భర్తలకు ఏం చెప్తున్నాడు మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర కాబట్టి ఒక భర్తగా నువ్వు ఉంటే భార్యను నువ్వు ప్రేమించాలా ఆ భార్య పట్ల ప్రేమ చూపించాలా ఒక భర్తగా నువ్వు ఒక భార్యగా నువ్వు ఉంటే నువ్వేం చేయాలా భర్త పట్ల విధేయత చూపించాలా ఈ రోజు నువ్వు భర్తకి విధేయత చూపిస్తున్నావా ఈ రోజు నువ్వు భార్యని ప్రేమిస్తున్నావా కాబట్టి ఎవరైతే ఈ వాక్యం వింటున్నాము మనము కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాము కాబట్టి మనం మనం పరిశీలించుకోవాలా పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువు ఉన్నట్టు మెచ్చుకోదగినది కాబట్టి ఎవరైతే మనం పిల్లలుగా ఉన్నామో మనం తల్లిదండ్రుల మాట వినాలా వాళ్ళకి మనము తల్లిదండ్రుల దేవుడేం చెప్పిండో సన్మానించమన్నాడు కాబట్టి వాళ్ళ కష్టాల్లో వాళ్ళ బాధల్లో వాళ్ళ శ్రమల్లో నువ్వు ఉండాలా వాళ్ళని నువ్వు ప్రేమించాలా వాళ్ళని సన్మానించడం అంటే వాళ్ళకి నువ్వు నువ్వే చూసుకోవాలా వాళ్ళ మాట వినాలా ఇది తండ్రికి అంటే తండ్రి మన ప్రభు మనము ఆయన ఆయన మన తండ్రి కాబట్టి మనము ఆయన విదానం చూపు నచ్చుకుంటే ఆయన మెచ్చుకుంటాడు మనల్ని కాబట్టి ఈ లోకంలో కూడా మనము తల్లిదండ్రుల పట్ల ఉండాలా తండ్రి ప్రేమ అలా ఉంటది కాబట్టి తండ్రి మాట మనం వినాలా తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపించాలా వాళ్ళని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు కాబట్టి మనం తండ్రి మాట వినాలా ఎంతో మంది ఓల్డేజ్ హోంలో వృద్ధులు ఉన్నారంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ ఏమైన్నారు వాళ్ళు అందరూ దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించడమే కదా కాబట్టి ఆయన ఉగ్రత వస్తుంది కాబట్టి కాబట్టి తల్లిదండ్రులను మనము ప్రేమించాలా వాళ్ళ మాట చొప్పున నడుచుకోవాలా తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి కాబట్టి నువ్వు ఒక భార్య అయితే నీ భర్త పట్ల నువ్వు విధేయత కలిగి ఉండాలా ఒక భర్త అయితే భార్య పట్ల ప్రేమ కలిగించాలా వాళ్ళ హృదయం నువ్వు బాధ పెట్టొద్దు ఒక తండ్రి అయితే ఒక పిల్లడు పిల్లవాడి అయితే నువ్వేముండాలా తల్లిదండ్రులకు వినయం చూపించాలా నువ్వు ఒక ఒక తండ్రిలాగా అయితే ఏం చేయాలా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం కాబట్టి మనము పిల్లల్ని మనం బాధ పెట్టకూడదు కాబట్టి ఆ పిల్లల అవసరతలన్నీ మనం తీర్చుకోవాలా మనం తిని తాగి తిరిగి బయటకు వచ్చి పిల్లల్ని పట్టించుకోపోతే వాళ్ళు ఆకలితో ఉన్నారు కూడా ఈరోజు ఎంతమంది అలా జీవిస్తున్నారు ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది బిడ్డల పట్ల ప్రేమ చూపిస్తున్నారా వాళ్ళు వాళ్ళ స్వార్థము వాళ్ళ పాపంలో ఉండి తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల లేకపోతే ఇది దేవుని ఆజ్ఞ అతిక్రమించడం కాదా తండ్రికి కోపం రాదా ఆయనకు ఉగ్రత ఆయన రాదా ఆయన విధానాలను అనుసరించకపోతే మనము ఆయన విధానాల చూపున నడవకపోతే ఆయనకి ఎందుకు కోపం రాదు కాబట్టి తండ్రి కోపపడకుండా మనం ఉండాలంటే ఇవన్నీ మన జీవనంలో మనం చెయ్యాలా ఈ భూలోక సంబంధమైన వేటిని మనం వెతకద్దు ఎప్పుడు మనం పరలోకం తండ్రిని వెతకాల దాసులార మనుషులను సంతోష పెట్టు కంటికి కనబడవలనని గాక ప్రభువునుకు భయపడుచు శుద్ధాత్మకరణ గలవారై మీ శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండుడి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రవచనం తండ్రి ఎవరికి చెప్తున్నాడంటే ఆయన సేవ చేసే సేవకులకు చెప్తున్నాడు కాబట్టి ఆయన సేవకులు దాసులారంటే ఆయన ఆయన యాజకులు అనమాట వాళ్ళకి ఏమని చెప్తున్నాడు మనుషులను సంతోష వారైనట్టు అంటే ఈ లోకంలో మనుషుల మెప్పు వదుతున్నారు నేను ఇది చేశానని చెప్తారు ఇది చేశాను అది చేశానని ఆయన ఏం చెప్పిండు ఆజ్ఞ నువ్వు కుడి చెయ్యితో చేసేది ఎడమ చెయ్యికి చేయొద్దని చెప్పిండు నువ్వేమో నువ్వు చేసే పది రూపాయలకి వంద రూపాయల పబ్లిసిటీ చేసుకుని నేనేదో చేసానని నువ్వు గొప్పగా నువ్వు గ్రూపుల్లో అన్నిట్లో నువ్వు పెట్టుకుంటే ఆయనకి మహిమ ఎక్కడ పోతుంది నీకు పేరు వస్తుంది కానీ తండ్రికి మహిమ వస్తుందా కాబట్టి నువ్వు చేసే సహాయం నువ్వు ఎందుకు చెప్పుకోవాలా నువ్వు దేవుడేం చెప్పింది నువ్వు సహాయం చేయమన్నాడు కానీ నువ్వు నువ్వు చేత్తో నీ కుడి చేతో ఇచ్చేది ఎడమ చేతో ఇవ్వద్ది అన్నప్పుడు నువ్వు ఎందుకు నువ్వు నువ్వు ఏం చేయాల నువ్వు చేసే పని నువ్వు చేయాలా కానీ నువ్వేం చేస్తానో నేను మనుషుల ఎదుట ఏదో గొప్పవాణ్ణి నేను మంచి నీతిమంతుని నేను అలా మంచి మనుషు హృదయం గలవాడిని అని నువ్వేదో గొప్పలు చెప్పుకొని నీ పేరు సంపాదిస్తే అక్కడ తండ్రి విధానం అద తండ్రి ఏమన్నాడు అక్కడ సమస్తం ఆయన పేరట చేయనియమన్నాడు అంటే నువ్వు ఏది చేసిన అది ఏమంటా తండ్రికి ఇవ్వాలా కానీ నువ్వేం చేస్తున్నావు ఈ లోకంలో తండ్రికి వెళ్ళనీకుండా నువ్వు నువ్వేదో గొప్పవాళ్ళలాగా నువ్వు అందరి ముందు నువ్వేదో పెద్ద ఇది అన్నట్టు చూపించుకుంటే అది తండ్రి కోపం కలగదా తండ్రికి నువ్వు ఆ రీతిగా చేస్తే తండ్రికి కోపం కలగదా ఆయన చెప్పింది ఏంది మనం చేస్తుంది ఏంది కాబట్టి నువ్వు సహాయం చేస్తే నీ పక్క కూడా మనం తెలియకూడదు ఏది చేసినా అక్క తండ్రికి మహిమ రావాలా కాబట్టి నువ్వు మనం ఒకవేళ ఈ గుణగణాలు మనలో ఉంటే ఇది ఈ దేవుని ఈ యొక్క కొలశీలు రాసిన మూడో అధ్యాయం అంతా చదివితే మనం ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలని మన జీవన శైలి అంటాం కదా ఎలా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినాలి మధ్యాహ్నం ఎట్లా తినాలి సాయంత్రం ఎట్లా తినాలా ఎప్పుడు బొనుకాలి జీవన శైలి ఎలాగో నువ్వు ప్రభువులో నిలబడాలంటే ఈ యొక్క విధానాలన్నీ ప్రభు ఇక్కడ యొక్క అధ్యాయం మొత్తం మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన జీవన ఆయన మనల్ని ఎలా జీవించమన్నాడో ఇక్కడ ప్రభు స్పష్టంగా మనకు చూపించిండు కాబట్టి మనము మన జీవన శైలి ఒకవేళ వీటిలో ఏమైనా మనము తప్పిపోయినా ఉంటే ఒకవేళ ఈలో ఏదైనా నీలో నీ గుణగణం ఉంటే మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల కాబట్టి మనము సరి చేసుకోవాలా మనము ఆయన వాక్యం ద్వారా శుద్ధీకరణ చేసుకోకపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉంటావు ఇంకా ఈ లోకపు దెయ్యములతో చిక్కుకుంటావు నువ్వు ఇంకా సత్యాన్ని నీ జీవితకాలం గ్రహించలేవు ఎందుకంటే ఆయన గద్దింపు ఆయన గద్దించినప్పుడు ఎవడైతే ఆయన తట్టు తిరిగితే ఆయన ఏమంటున్నాడు ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు కాబట్టి ఆయన గద్దించినప్పుడు నువ్వేం తిరగాల ఆయన తట్టు తిరగాల నువ్వు నీ జీవితాన్ని సరి ఆయన ఆత్మ నీలో ఉంటది నువ్వు గద్దింపుకు తిరగపోతే నువ్వు ఎంత ప్రాథం చేసినా నువ్వు ఎంత మొరపెట్టినా ఆయన నవ్వుతాడు ఆయన నీకు కనపడడు కాబట్టి ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయ తలుపులు మనం తెరిచి ఆయనకు స్వాగతం ఇవ్వాలా ఆయన నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ లోకమాలిన్యము ఆయనలో ఉంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీ దగ్గరికి రాలేడు కాబట్టి ఈ రోజు మన అందరికీ హృదయం స్వస్థత కలగాల చెవులకు స్వస్థత కలగాలి ఎందుకంటే ఆయన స్వరం మనం వినలేకపోతున్నాము ఆయన ఆయన ఆలోచనలు ఆయన చిత్తము మనం గ్రహించలేకపోతున్నాము అలాగే మన హృదయంలో ఇవన్నీ ఉంటే కాబట్టి ఈ రోజు మనకి స్వస్థత కలగాల కాబట్టి మన ప్రభును మనం సంపూర్ణంగా ఈ లోక సంబంధమైన భూలోక సంబంధ వాటి మీద ఏమైతే మనకు మనసు అవన్నీ మనం విడిచిపెట్టాలా ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురుగనుక ప్రభు వలన అంటే మనం చూసాం కొన్ని దినాల మనకు ప్రభు ఆయన దాసులు చెప్పినారు ప్రభు యొక్క స్వాస్థ్యము మీరు పరలోకమందు భద్రపరచబడి ఉన్నారని మనం చూసినాం కాబట్టి ఆయన స్వాస్థ్యము అంటే మనం పరలోకంలో ఉన్నాం కాబట్టి మనం పరలోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో వచ్చిన ఏ తెగుళ్ళైనా కానీ ఏ శ్రమలైనా ఏ కష్టాలైనా కానీ నువ్వు భయపడవు ఎందుకంటే కీడు నీ దగ్గరికి వచ్చినా నువ్వు నెమ్మదిగా ఉంటావు ఎందుకంటే అవన్నీ నీకు తెలుసు కొత్తగా నీకు నువ్వు ఆయనలో ఉంటే ఆయన చెప్తాడు కదా ఇవి వస్తున్నీ ఆయన నువ్వు వివేచిస్తావు ఆయన నువ్వు అడిగితే ఆయన అన్నీ నీకు చూపిస్తాడు కాబట్టి నువ్వు చూపించిన ఆయన చెప్పినాక నీకు భయం ఎందుకుంటది కాబట్టి నువ్వు ఆయనలో లేకపోతే మనలో భయం వస్తుంది తండ్రిలో మనం లేకపోతే ఆయన ఆత్మ లేకపోతే ఆయన శరీరము ఆయన మనస్సు మనకి లేకపోతే మనం ఈ లోకంలో వెతికితే మనకు భయం వస్తుంది ఈ లోకస్తులు భయపడతారు కానీ నువ్వు పరలోకం నువ్వు పైన వెతుకుతున్నావు కాబట్టి తండ్రి సింహాసనం పక్కన నువ్వు నువ్వు నువ్వు భయపడవు కాబట్టి నువ్వు నెమ్మదిగా ఉంటావు ఇవన్నీ నీకు తెలుసు వస్తాయి జరుగుతాయి కాబట్టి దేని విషయంలో నువ్వు భయపడవు ఎందుకంటే విశ్వాసంలో నువ్వు కనిపెట్టుకుంటావు కాబట్టి మనము భయపడడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన స్వాస్థ్యం వల్ల మనమందరం పరలోకంలో భద్రపరచబడి ఉన్నాము మనమందరం ఈ లోకంలో ఉంటే కేవలం తండ్రి చిత్తమును నెరవేర్చటకే ఆయన యొక్క చిత్తము ఈ లోకంలో నెరవేర్చాలా మనం తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలా కాబట్టి ఇది ఆయన విధానం కాబట్టి ఆయన విధానాన్ని మనం అనుసరించాలా ఆయన సేవలు మనము విస్తారంగా చేయాలా ఇంకా మనలో ఈ లోక సంబంధమైన వాటిలో ఉంటే మనం అందరం విడిచిపెట్టాలా ఆయనకి సరౌండ్ అవ్వాలా ఎందుకంటే మనం సిద్ధపాటుగా ఉండే సమయం స్టార్ట్ అయింది కాబట్టి ఆయన రాగడా కాబట్టి నువ్వు సిద్ధపాటుగా ఉండాలా మనము అనేకుని సిద్ధపాటుగా చేయాలా మీరేమి చేసినాడు అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తులకు దాసులై ఉన్నరి కాబట్టి మనం ఏ సహాయం చేసినా కానీ మనం ఏం ప్రార్థించినా కానీ ఏది చేసినా కానీ ప్రభు నిమిత్తమే మనం చేస్తున్నాం కాబట్టి అది ఆయనకే దాసం అంటే మనం ఏం చేసినా మనం చెప్పుకోవడానికి వీళ్ళే ఎందుకంటే మనం మనం ఏ పార్టీ వాళ్ళం మనలో ఏముంది మనలో ఏమైనా ఉందా తండ్రి లేకపోతే ఆయన ఆత్మనీలో లేకపోతే నువ్వేం చేయగలవు నువ్వు కొండని అంత కూడా కదిలించలేం మనం మనం ఒక అడుగు కూడా వేయలేం పక్కకి ఒక అడుగు వేయలేం కాబట్టి కాబట్టి ఏది చేసినా సమస్తము తండ్రి చేస్తున్నాడు కాబట్టి ప్రతిదీ ఆయనకే మహిమ కలగాల కాబట్టి మనము ఏది చేసినా మనుషుల కోసం చేయడానికి వీల్లేదు ఈ లోకంలో మనుషులు ఎదుట మనం గొప్పవారు మనం ఏదో మనం చేసుకోవడానికి వీల్లేదు ప్రతిదీ ఆయన చూస్తున్నాడు ఆయన నేత్రములు ఆయన కన్ను ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటది మనం ఏం చేస్తున్నామని కాబట్టి నువ్వు చేసిన సహాయం ఎవరికి తెలియపోవచ్చు కానీ తండ్రి తెలుసు కాబట్టి ఆయనకి మహిమ వెళ్ళిపోతుంది కానీ నువ్వు చేసే సహాయం నువ్వు పది మందికి చెప్పుకుంటే ఆయన మహిమ ఎక్కడ వెళ్తుంది ఆయనకి వెళ్ళాల్సిన మహిమని నువ్వు ఏదో గొప్పగా అనుకొని నువ్వు చేస్తే ఆయన మహిమని నువ్వు దొంగిలిస్తే ఆయనకి మహిమ ఎక్కడ అవుతుంది ఆయన చేస్తున్నదాన్ని నువ్వు దొంగిలిస్తున్నట్టు అవుతుంది కాబట్టి మనం దొంగిలించొద్దు మనం తండ్రిలో మనం ఏది చేసినా మొత్తం ఆయనకే మహిమ కలగాల ఎందుకంటే ఈ సమస్తమును ఏర్పరిచిన దేవుడు ఆయన ఈ సృష్టిని ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి ఆయన ఆధీనం లేంది ఏమీ రాదు కాబట్టి కాబట్టి ఏది జరిగినా ప్రభుకే కృతజ్ఞత చెల్లించాలా ప్రతిదీ సమస్తము మనము ఆయన పేరటనే చేయాలా కాబట్టి మనము కాబట్టి ఆయన అంత్య దినములందు మన అందరికీ ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రతి ఒక్కరి మీద కాబట్టి ఇవన్నీ నువ్వు విడిచిపెట్టి ఆయన ఆత్మని ధరించుకో ఇది అంత్య దినముల సమయం కాబట్టి ఆయన ఆత్మని అంత్య దినంలో అపస్తుల కార్యము రెండో అధ్యాయంలో చదివితే ఉంటుంది ఇరవై వచ్చినంలో ఎక్కడ ఆయన అంత్య దిన మనుషులందరి మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడు కాబట్టి నువ్వు చీకటి వారిగా ఉండి ఆయన ఆత్మని పొందుకోలేవు కాబట్టి నువ్వు వెలుగుగా మారు కాబట్టి ఆయన విధానాల్లోకి నువ్వు రా నీ యొక్క లోక సంబంధమైన మన గుణగణాలు విడిచిపెట్టి నువ్వు సంపూర్ణంగా ఆయన సరౌండర్ అయితే ఆయన ఆత్మ నీలో ఉంటది నీ ద్వారా ఆయన గొప్ప సేవ చేస్త చేపిస్తాడు కాబట్టి నువ్వు ఈ లోకంలో ఆయన రక్షణ పొందిన నువ్వు ఆయన చిత్తము నెరవేర్చాలా కాబట్టి మనలో ఏమైనా ఈ లోకమాలిన్యం ఉంటే మనం దినదినము ఆయన వాక్యం ద్వారా మనము శుద్ధీకరణ చేసుకోవాలా ఆయన వాక్యాన్ని ఈ టైంలో నిర్లక్ష్య పెట్టకపోతే వాళ్ళు నశించిపోతారు ఎందుకంటే జ్ఞానం గల ఏం చేస్తాడు జాగ్రత్తగా ఉంటాడు వాడికి తెలుసు కాబట్టి కాబట్టి మనము ఆయన జ్ఞానములు అంటే ఆయన జ్ఞానం అంటే ఆయన వాక్యం కాబట్టి ఆయన ఈ దినము ప్రతి దినము ఆయన ప్రతి దాసుల ద్వారా ఆయన ఎన్నో సత్యాలు మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆ సత్యాలన్నింటిని మనం వినాలా మన హృదయంలో భద్రపరుచుకొని ఒకవేళ ఆయన ఏదైతే ఆ దాసుల ద్వారా చెప్పినవి మనము స్వీకరించినప్పుడు ఆయన ఏదైనా మనలో ఏమైనా దాంట్లో అపవిధేత ఉంటే ఏదైనా మనలో ఏమైనా దేవునికి దగ్గరగా లేనిది ఉంటే ఆ గుణం మనలో ఉంటే మనం ఏం చేయాలా విసర్జించాలా దాన్ని మనం విడిచిపెట్టాలా ఆయన ఎందుకు క్షమాపణ పొందుకొని ఆయన ఆత్మను ధరించుకొని మనం ఆయన సేవ చేయాలా కాబట్టి ప్రభు రాక అతి సమీపంగా ఉంది కాబట్టి ఈ అంత్య దినాల్లో ఈ యొక్క శ్రమల కాలంలో ఈ యొక్క చీకటి తెగుళ్ల కాలంలో మనం ధైర్యంగా ఉండాలంటే ఆయన ఆత్మ మనకి చాలా అవసరం ఆయన అన్నాడు అంత మీకు నా ఆత్మను కుమ్మరించదన్నాడు కాబట్టి ఈ అంత్య దినాల్లో ఆత్మ లేకపోతే మనం చాలా నష్టపోతాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆ ఆత్మను మనం పొందుకోవాలా కాబట్టి ఈ యొక్క తలశీలకు రాసిన పత్రిక మొత్తం మనం ధ్యానిస్తే మనం ఎలా జీవి వేటిని వెతకాలా మనము ఈ లోకాన్ని వేటిని విడిచిపెట్టాలా మనం ఎలా జీవించాలని మన ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం పరిశీలించుకొని క్షుణ్ణంగా వాటిని విడిచిపెట్టాలా ఏసయ తండ్రి ఈ యొక్క వాక్యం మీరు దీవించండి ప్రభు నా తండ్రి మీకే సమస్త మహిమా ఘనతా ప్రభావములు యుగ యుగములు కలిగునుగాక తండ్రి హల్లుయూయ మనం ఒక్కొక్కరిగా ప్రార్థన ఆరంభించుకోండి వన్ బై వన్ పరిశుద్ధి మీకు స్థుతుల స్తోత్రాలనైనా కృప మహోన్నతుడ మీకే వదనాలనైనా ప్రభు అవును ప్రభా మీతో పాటు మమ్మల్ని తన మళ్ళీ యాక కల్వరిశీల్లో తండ్రి మీరు భద్రపరచుకొనినైనా మీ మరణ భూస్థాపన పునరుద్ధనంలో పాల్పొందే యోగ్యతను మాకు అనుగ్రహించినారు కాబట్టినైనా మేము మీతో పాటు తిరిగి పునరుద్ధరణం పొందినాం కాబట్టి మీతో పాటు ప్రభా మేము సింహాసనంల మీద మీకు కూర్చొని ఉండాలి ప్రభావ పరిలోకంలో పైన వారి కొరికి ఎదుర్చడం అన్నైనా కాబట్టినైనా మీ యొక్క రాకడకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు గ్రహిస్తూ మేము ముందు పోయి బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కానీ మతపరమైన క్రైస్తవండి ఈ లోకంలో ఏదో వెతుక్కుంటున్నారు ప్రభా అందుకు చిక్కబడుతున్నారు ప్రభా ఇక్కడంతా మరణమే ఉంది ప్రభా ఇక్కడంత నాశనమే ఉంది ప్రభా ఈ లోకానికి వాడే అధిపతి చీకటి శక్తి దురాత్మ కానీ ప్రభా వాంతో మాకే పని లేదు ప్రభావ తండ్రి ఓ ప్రభా మీద మేము కేంద్రీకరించుకొని ముందు పోలాగనే మీరు బలపరిచినందుకు మాకు ఒకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతగా ఉన్నాడు మీరు మాట్లాడే దేవుడు అవును ప్రభ మేము కేవలం ఒక పాత్ర లాగా మీరు మమ్మల్ని అనుకున్నారు మాలో ఎటువంటి గొప్పతనం లేదనైనా అవును ప్రభ దేనికి పనికిరాని వారం మంటి కుప్పం మీద ఉన్న ఆ పొరుగు వంటి వారం అయినా కానీ అందులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అవును ప్రభ వెండిని బంగారం ని వేసి తీసుకొచ్చినట్లు మీరు మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు మమ్మల్ని వెండిని శుద్ధీకరించినట్లు శుద్ధీకరించినారు బంగారం ని వేసి మీరు పుణ్యు మీ యొక్క మహిమను ధరింపజేసినారు ఏ పాటి వాడు ప్రభావాన్ని దర్శించడానికి ఏ పార్టీ వాడు అయినా కానీ ప్రభావాన్ని మీరు దూతల కంటే కొద్దిగానే తక్కువ చేస్తారని వాక్యాం సెలవు ఇస్తుంది కానీ ప్రభా దూతల కంటే మరీకమైన యోగ్యతను మాకు ఇచ్చినారు దూతలకు లేని ఆగ్యత మీరు మాకు ఇచ్చినారు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అనుగరించినారు వందనాలు వేసయ్య అవును ప్రభావం పర్లోకపు జ్ఞానాన్ని దూతలు కూడా మీ మహిమను ప్రకటించలేవు కానీ మాకిచ్చిన రాయకవ యోగ్యతను దాన్ని మేము పరలోకానికి సంబంధించిన విషయాలన్నీ వెతుక్కుంటూ వాటిని అనేట్లో ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలంన ఓకే తను ముఖ్యంగా ఇక తను మరి వైరస్ బారిన పడిన వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి ప్రభావ బయటికి తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం మీరు ప్రతి విషయంలో మా తను మాట్లాడదని అందరికంటే ముందు మాకే బయలుపరిచినారు ప్రభ మరి విశేషంగా ట్రీట్మెంట్స్ కి సంబంధించిన విషయాలు దీని నుంచి ఎట్లా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్న విషయాలు ఒకవేళ అయితే వస్తే దీని నుంచి మీరు బయటపడాలన్న విషయాలు ఇవన్నీ మీరు మరి ముందుగానే మాట్లాడారు అవును ప్రభ గాయం పెట్టువాడు మీరే గాయాన్ని మాన్పు మీరే ప్రభ మీకే మహిమ అయినా మీరే ఇస్తున్నారు మీరే తీసుకుంటున్నారు సమస్త ఘనత మహిమ మీకే ప్రభ మరి మేము తిరిగి ఈ లోకంలో ఉన్నామంటే తండ్రి మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించడం కోరికే దాన్ని మేము వెతుక్కోవాలా అవును ప్రభా పరలోకంలో ఉన్న వాటిని మేము వెతుక్కోవాలా ప్రభావ పైన వాటిని ఎదురు చూస్తూ ఉండాలా ప్రభావ అవున ప్రభ మీరు ఆకలికి సంబంధించిన విషయాలు మేము బాగా నేర్చుకొని ప్రవచనాలన్నిట్లలో తనుమల్ మేము అభివృద్ధి పొంది ప్రభా వాటిని ప్రకటించాలా ప్రభావ ప్రవచన వరము పొందినటకు ప్రయాసపడమన్నారు నాయన అవును కృపవార్లను తను మన ఆసక్తితో ఆకేషించమన్నారు మరీ విశేషంగా ప్రవచన వారాన్ని అన్నారు ప్రభా కాబట్టి నేను బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికీ ప్రవచన అనుగ్రహించండి తండ్రి లేకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుందో గ్రహించలేము కుటుంబాలను కాపాడుకోలేము బ్రదర్స్ ని సిస్టర్స్ ని మేము కాపాడుకోలేం మా దేశాన్ని మేము కాపాడుకోలేం నీ సహత ఉంటూ దుఃఖంలో భయంలో బాధలో పరిగెత్తుతున్నాం ప్రభా కానీ ప్రవచన వరం వీటన్నిటిని ముందుగానే చూసిండు కాబట్టి భయపడడాన్ని మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడనారు అది ఎప్పుడు ముగిస్తుందో కూడా మీరు మాతో మాట్లాడినారు ప్రభా కాబట్టి నేను అటువంటి ఆత్మీయ నేత్రములని మాకందరూ కనుగ్రహించండి యథా విధిగా ఉండకుండా ప్రతి ప్రవచననే మేము అర్థం ప్రవచన ఆత్మను మాకు అభిషేకించామని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీ దాసులతోనే మీరు మాట్లాడుతున్నారు అవును ప్రభా మీ దాసులతో మీరు మాట్లాడకుండా ఈ లోకంలో ఏమీ చేయరని ఎన్నిసార్లు మాకు మాట్లాడారు ఆ మోస కాబట్టినైనా మా తను మాట్లాడండి ఇంకా ఏం రాబోతున్నాయో మేము ఎట్లా మనుషులను సిద్ధపరచాలను ఏ రూపకంగా ఈ యొక్క వైరస్ నుంచి వాళ్ళు బయటపడాలం మీరు మాకు మార్గం దమని ప్రార్థిస్తున్నాం కావును ప్రభా దాన్ని తగిన రీతిగా మా యొక్క ఆహార నియమాలలో ఎటువంటి మార్పులు రావాలా ప్రతిదీ మీరే శుద్ధీకరించమని ప్రార్థించమన్నారు నైనా మీరే దాన్ని శాంక్టిఫై చేయమని ప్రార్థించమన్నారు నైనా మా శరీరంలోకి పోయే ప్రతి ఆహారాన్ని మీరే శుద్ధీకరించి దాన్ని ప్రభావ మహిమపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అక్షరాలను స్వస్థపరచండి కాపాడండి శక్తికి మించిన ప్రయాణం అని చెప్పినారు మీరు ఈ వారం ఈ సంవత్సరం నుంచి మహాశ్రమలు ఆరంభమైన మనుషులు ఉన్నారు నైనా అనేక శ్రమలుగుండా పోతుంటే గొప్ప జనాన్ని ఆదరించాలా వారి హేరీతిగా తన్మలు ఉపశమనాన్ని మేము కలిగించాలా అదే మాకు అనుగ్రహించబడ్డ సేవ కాబట్టి స్వార్థపు దాని లేకుండా నైనా మా స్వార్థంతో మా కుటుంబాల గురించి ప్రవహించకుండా ప్రభావ నానిమిత్రమై అనాథములను నక్కజలలను తల్లిదండ్రులను పిల్లలను పోగొట్టుకున్న వాడు ఇహ పరమందు నూరు రెట్లు తిరిగి పొందుకోవడం మీరు హెచ్చరించారు మాకు కాబట్టి మా ప్రానల్ మేము ప్రేమించకుండా ప్రభు మేము తండ్రి మళ్ళీ మిమ్మల్ని ప్రేమించే వారి లాగా జీవించండి తండ్రి అప్పుడు మేము ఈ యొక్క ప్రాణాన్ని ఈ కూడా పొందుకుంటామన్నారు ఆ లోకంలో కూడా పొందుకుంటామన్నారు ఆ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలా ప్రభు దాని మేము జీవించాలా ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలా ఉపవాస ప్రార్థనలు చేయాలా అవును ప్రభావ ఇటువంటి దుష్ట శక్తులు ఉపాస ప్రార్థన ద్వారా తప్ప వేరే విధంగా పోవని మీరు యాకబు భక్తుల ద్వారా మాకు బయలుపరిచినారు ప్రభావ అందుకు ప్రభావ ప్రతి వారం మేము కనీసం ఒక రోజున్న ఉపాసం ఉండి ప్రార్థించాలనే సాయపడండి బ్రదర్ సిస్టర్స్ అందరూ ఉపాస ప్రార్థనలో తండ్రి అభివృద్ధి పొందాల ప్రభావ వారి శరాలను కంట్రోల్కి తీసుకోవాలా ప్రభావ మన ఆత్మలను అంతరంగా పురుషుని బలపరుచుకోవాలా ప్రభావ అటువంటి భాగ్యాన్ని బ్రదర్ సిస్టర్స్ అందరికీ అనుగ్రహించండి అవును ప్రభా ఇది ఎందుకు వచ్చిందని ప్రశ్నించకుండా ప్రభా దీని నుంచి ఎట్లా బయటలో ఆ యొక్క తన్మల్ తలం పనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఆఖ వర్షపరచుకొని మీరే మహిమనందమని ఏ శ్రీ క్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఫోన్ పెట్టు ఫోన్ పెట్టు పాడితే ఒక్కసారి పాడితే మళ్ళీ ప్రార్థం చేశాను స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు వన్నా లేసయ అబ్రాహాశాఖ యాకబ్ల గొప్ప దేవ కృపాశత్య సంపూర్ణ జీవం గల నీకు వందాలిసయ్య నిన్న నీడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగణ మహోనతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధుల నీకు వన్నా లేసయ నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకోవడం నైనా గొప్ప దేవా ఇక మధ్యాకాల సమయంలో ప్రభా నైనా నేను శృతించటకు ప్రభా నైనా నీకు స్వరం ఇంతకు ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు వన్నాలు ప్రభా నా దేవా నా ప్రా ఇసు ప్రభావి ఇక దండ ప్రభావి లో ఎంతమందికి లేదు ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు మీ దాన్ని నీకు వర్ణాలు ప్రభావ ప్రతి ఒ బిడ్డ ప్రభావ ఇక దండత పొందుకోవాలని సహాయపడండి ఓ దేవా ఇక మధ్య కనస ప్రభావ మీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా నీకు వర్ణాలు ఇసేయా ఓ ప్రభావ మీ పైన ఉన్న వాటి మీ వెతకాలా భూ నేను మనసు పెట్టుకోవద్దు ప్రభావా అది శరీరమైన ప్రభావ ఓ ప్రభావ అది ఎత్తుకిన వాళ్ళు తండ్రి ప్రేమ ఉండదు అనే వాక్యం చెప్పింది ప్రభావ ఈ లోకంలోనే లోకం వాటిని ప్రేమించి కూడా ఈ లోకం అంతా నేత్ర రాసి శరీరాత జీవపడడం కానీ వాటి మాకు హృదయాలు కల్పించినారు మీకు అన్నా మేము పైన వాటి కోసం ఎతకాలా ఈ లోకంలో వాళ్ళు లోకంలో వాటి కోసం ఎత్తున్నారు ప్రభావ కానీ వాళ్ళు తెలియని స్థితులు ఉంటుంది కదా ప్రభావ పైన వాటం ఎత్తుకాల మీ వాక్యం పయనించొచ్చింది ప్రభావ ఈ పైగులు పరిశుద్ధ గ్రంథం వాటిలో ఉన్న సత్యం ఎత్తుకోవాల ప్రభావాటిని గ్రహించాలా అనేకులకు అనుభవపూర్వకంగా ప్రేమతో మనుషులకు ప్రకటించాల ప్రభావా దేవన ప్రభావ అనేకులు మీరు సిద్ధపరచాల ప్రభా అనాడు ప్రభా తండ్రి ప్రవక్తలు మీరు లేపినారు ప్రభా ఓ ప్రభా యాజకులంత లోకమంత ప్రభావ ఆ రీతి మీరు ప్రవక్తల ద్వారా మాట్లాడి అక్కడి ఇష్టాలు ప్రజల ఆ యాజకులు మీరు ఆ రీతిగా ఓ ప్రభా తండ్రి ఇసు ప్రభా ఇక సమర్థుల ప్రభా అయినా మేము కాదు ప్రభా కానీ మేము విడదం మీ దాసులం ప్రభావ మీరు ఏం చెప్తే అది చేసేవాళ్ళం ప్రభావ మీకు విధేత చూపించి బిడ్డలుగా ఉండాలి ప్రభావ మీ నీతిని సత్యాన్ని ప్రకటించాలకు ప్రభావ ఎంతో మంది నశించిపోతున్నారు విధానాలు తెలియక ఎంతో మంది లోకంలో జీవిస్తుందిగా ప్రభావ ఆయన ఈ లోకాన్ని వెళుతున్నారు కానీ అసలైన వెతుకోవటం మర్చిపోయినారు ప్రభా కలో కాబట్టి ప్రభా ఆ విషయాలు ప్రభావ ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలిపాలా ప్రేమతో వాళ్ళందరూ ప్రభావం చెంత ని నడిపించాలా ప్రభావం అభిషేకం కనుగించండి ప్రవచన వరం మేము పొందుకోవాలా ఓ దేవ ఈ సత్యం గ్రహించాలా ప్రభావ మనుషులకు ప్రకటించాలా అలాంటి ఆత్మను మన అందరికీ అనుగ్రించమంత ఆదిత్యమైన గొప్పదేవ ఇసు క్రీస్తు ప్రభ నా తండ్రి నేను మహిమపరిచి బిడలుగున సమస్త నీ మహిమ కొరకు నేను చేయాల ప్రభావ నా దేవ ఇసు ప్రభావాల ఏ గొప్పతనం లేదు ప్రభావ నీరు ఇచ్చిన కృపనైనా నీకు అన్నాలిసయా ఓ దేవాత దేవ దేనికి పనికి రాని మమ్మల్ని ప్రభ ఓ ప్రభావ ఈ లోకమే తోసి వచ్చిన మమ్మల్ని ప్రభావ అయినా కానీ మీరు మమ్మల్ని విచ్చిపెట్టలేదు ప్రభావ మీ కృప మీ కనికరం మాపై చూపించిన ఆయన వాటి నుంచి మాకు లేవనైతే ప్రభావం మీకు సింహాసం కూర్చున్న యోగ్యతని అనుగరించారు మీకు మరణ భూస్తాపను పునరుతున్నారా అదీన ప్రభావ తండ్రి ఇసుప్రవ మెల్పి సేదు ఒక క్రమం మాకు అనుగరించిన ప్రభావ ఆయన లేవి యాజకత్వం నుంచి మెలిపి సేదు ఓ ప్రభా క్రమంలో మేము చేరిన నిరంతరం మీకు మీద ఆ యాజికలుగానే ఉండాలా ప్రభావ అనేకులకు ప్రభావ తను ఈ ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించే వారి లాగా ఉండాలా అనేకులకు చేసే వారి ఉండాలా బహుమానాలు ఇచ్చేవారులాగా ఉండాలా ప్రభా నైనా అసలైన బహుమానం మీ వాక్యమే ప్రభావ రక్షణ సందేశం ప్రభావ ఓ ప్రభా అందానికి మీరు ప్రకటించాలా వాళ్ళందరూ బాగోగోగులు నేను చూడాలా ఎంత భయంకరంగా కాలంలో రాబోయే తినాలి ఇంకెంతో భయం కానీ మీరు సమస్త మాకు ముందుగానే చేసినారు ప్రభావ ఇదిగో అవి జరగక మునిపోయినా చెప్పినన్నారు కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు ప్రభావ ఎందుకంటే ప్రభా మీరు మాతో పట్టున్నారు సమస్యని మా కళ్ళకు చూపిస్తున్నారు ప్రభా మా ఆత్మ నేత్రాలు ఇస్తున్నారు ప్రభానికి వందాలేసయ్య ఈ సత్యం మేము గ్రహిస్తున్నాం అంటే ప్రభా అది ప్రభా మీరు ఇచ్చిన ధన్యత ప్రభా ఆయన నిలిచిన కృపను అయినా నీకు వాళ్ళు ఇది మేము మర్చిపోకున్న ప్రభావ ప్రతి క్షణం మేము వెతుక్కోవాలా ఓ ప్రభావ అన్నికుల ప్రభావ మీరు చందని నడిపించాలంటేగా తయారు చేయండి వైరస్ బాధితులందరినీ ప్రభావిత ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ప్రభావ ప్రతి బిడకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుభ్ర నామిన హలలియ మీరే స్వస్థపచ్చని మహమనందని ప్రభావ ఐసి వార్డు లో ప్రవ కొట్టిమిట్లాడుతున్నారో ప్రభావ వాళ్ళందరూ మీరు జ్ఞాపనం చేసుకునే క్షణమైన ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపచ్చని ప్రభావ ఎక్కడైతే హాస్పిటల్స్ లో వీళ్ళందరూ సంపూర్ణ స్వచ్చత కలువును కాక ఏసు క్రీస్తు పరిషద నామను అలలుయా ప్రతి హాస్పిటల్ యేసు క్రీస్తువులు కూడా ఎంపీ అవ్వను కాక అది వాళ్ళందరూ ప్రపే డిశ్చార్జ్ అవును కాక ఈశన్నాయ ప్రభ మీరు స్పష్టపచ్చని ప్రభావ ఆయన ఈసు ప్రవణి నీకు వన్నాలు తెలిసిన మనైనా యుగ సమస్యలో ఓ ప్రభావ చివరి అంచులు ఉంటుందిగా ప్రభావ మీ ప్రతి క్షణం జాగ్రత్తగా పశుద్ధంగా జీవించాల ప్రభావ ఎంతో మంది ప్రవణతాన్ని ఈశ్వరు ప్రభావ కత్యం తెలియక ఎంతమంది ఉన్నారు ప్రభావ వాళ్ళందరూ మీ మీ వాక్యం తరగడించలాగినా సహాయపడండి గొప్ప దేవనాథన్ని నీకు వన్నాలు ఇస్తాయా వైరస్ ప్రతి అందరూ స్వస్థపచ్చ మా కుటుంబాలు వైరస్ పైన పడి ఉండగా ప్రతి ఒక్క బిడెం ప్రతి దినం వాళ్ళ నుంచి మేము ప్రార్థిస్తామైనా అతన్ని ఎంతోమంది మీరు కలుగ చేసినట్టు తిక ప్రభా మేము ఎలాంటి ఓ ప్రవాహారం పొందుకొనే విషయాలు కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభావ మేము చేసే ప్రతి ప్రార్థనలకు మీరు జవాబులు ఇస్తున్నారు ప్రభావట్ అది మేము సంపూర్ణంగా స్వీకరించుకోవంటి ప్రకారం మీరు జీవించాలా అనేకులకు ప్రకటించే బిడ్డలకు మమ్మల్ని దయాజీమే ప్రాధిష్టం గ్రూప్ లో కుటుంబాలను మీరు దీవించి ఆశ్రదించండి నూతన అభిషేకంగా ఇచ్చేయండి ప్రతి చోట మీకు ఆశ్రీ పెట్టుకోండి మీ ప్రొటెక్షన్ మీ కాదు అనుగ్రహించడం ప్రారంమైన గొప్పదివ ఏపీ గ్రూప్ చోట మీ కంచిన మీ దూతల కాదు అనుగ్రహించండి బ్రదర్స్ సిస్టర్ ప్రభావ డ్యూటీలో వెళ్తుండగా వస్తుండగా ప్రభావ మీ అర్థం తోడిపించండి మీ ప్రొటెక్షన్ మీకు అగ్ని కంచి వేసి మీరు ఆశ్చర్య కాపాడమని ఓ ప్రవణ దైవానికి వందాలుసాయా వైరస్ పైన పని ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థతాన్ని గురించి మనకు అదిష్టమైన కాబోయే దినాలో ప్రభావ ఇంకా ఎంతమంది తెగులు ఉన్నాయి ఓ ప్రభా ప్ర బూరల తీర్పులో ప్రభావ కాబట్టి ప్రభ అన్నీ జరుగుతున్నాయి ప్రవక్షణమైన కాబట్టి ప్రభ ఏడు సంస్థలకు కితమైన మాకు చూపించినారు ఎన్నో విషయాలు మాకు చూపించినా ప్రభావం మాకు జ్ఞాపకం ఉన్నాయి ప్రభావ ఎందుకంటే ప్రభావ ఉన్నాయి కాబట్టి మేము జాగ్రత్త అది మీకు ప్రవేశ ప్రభావ ఓ ప్రవణ తని నీకు వందాలేసాయ నీకులు బట్టి చూపించాలా మేము మర్చిపోకున్న ప్రభావ ప్రతి క్షణం వాటిని మేము ఉల్పిల్ చేసుకోవాలి మీ వాక్య చుట్టూ మేము నింపబడాల ప్రభావా సమృద్ధిగా మీ వాక్యానికి ప్రభావ అక్కడ రాతి బాణాలు కనుక ప్రవనైనా అంచులు వచ్చి నింపుకున్నట్టు మీ వాక్యాన్ని మేము నింపుకోవాల అది మానని దుర్లి పారాల ప్రభావ ఆ ఆ సత్యం ప్రవహించాల మాల ఆ జీవ జరదల దారల ప్రభావ పొర్లి పారాల ప్రభావ మీ సత్యం అలాంటి బిడ్డలు మమ్మల్ని అందరూ తయారు చేసి మీరే మైం పొందే ప్రాధిష్టమైన నా దేవ మంచి ఆరుగిన ఇచ్చేయండి ఒక ప్రభావ ఇంకా ఇసు ప్రభావం అనేక మంది విషయాలు మీరు బయలుపరచండి ఇసు ప్రభావ ఒక అనేక సత్య మీరు బయలుపరచం ప్రభావాదే దేవానికి వర్ణాలు ఇస్తున్న చుట్టూ అగ్నికంచిన తర్వా మీ కుటుంబం చుట్టూ అగ్ని కంచేసి మీ దూతలు పద్ధతి పెట్టండి ప్రభావ ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కంచేసి మీరు కాచి కాపాడండి దూర ప్రాంతంలో ఉంటుంది మీ ప్రొటెక్షన్ బిడ్డకు అనుగరించి మీకు అబ్బులు అనుగ్రహించండి మీరు కాచి కాపాడండి ఇసుకు ప్రభు దృష్టించే కుటుంబం మీరు కాపాడమంత ఆదర్శ అగ్నికం చేయని ప్రభావ బంధుమిత్రులందరూ మీరు ప్రభావ మీరు కాపాడమంత ఆదిష్టాన్ని కృపలు భద్రపరచుకోని నేను వన్నాలేసాయా నా దేవ ప్రభావ మీ ఆక తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపచ్చాలా ప్రభావ మా కుటుంబాలు మేము ఎట్లా పోషించుకోవాలా అట్లా ఎట్లా ఏ రీతిగా మీ మాకు సన్నిధిలో నిలబెట్టుకోవాలి నడిపించాలో కూడా ఆ ధ్యానం మాకు ప్రతి దశలో ప్రభావ మీకు విజేత చూపిస్తూ సమస్య ప్రవర్తన మేము పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభావ ఎలాంటి పొరపాటు మనం ఉండదేసే ప్రభావ మీరు సంపూర్ణ మీకు ఆగిపోవాలా అలాంటి సేవా చేతులు మనం అందరూ నడిపించి ఓ ప్రభావ వాక్యం మాట్లాడానికి వందలు చెల్లిస్తూ ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించినాం తండ్రి ఆ నూతన పరిశుద్ధిగా మహోన్నతుగా సర్వంతగా చివరకుల దేవుడు వేసే నీకు వంద జరుగుతుంది అయ్య కృపను బట్టి కనికులను బట్టి ఆయా ముఖ్యం మధ్యాహ్నం కల సమయంలో ఆరాధించడానికి శ్రద్ధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నా చర్చ చదువుతుంది అయ్యే కరోనా సిచువేషన్ లో మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనా చర్చ చదువుతుంది అయా ముఖ్యంగా మనల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వంద నా చరించిన చదువుతుంది ఆయన గొప్ప దేవుడు నా వేసేయా నీకు వందన చరిచిన అయ్యా వాక్యం ద్వారా మీరు మాట మాట్లాడే గొప్ప దేవుడు వేసేయా నీకు వందనా చరించిన చదువుతండి ఆయన నా కృప నీకు చాలునా అని చెప్పేసి అన్నది చదువుతాండి అవునాయన నీ కృప మాకు చాలానా వేసాయా నీకు వంద ఆయన కృపను బట్టి మేము ఇంకా జీవితంలో ఉన్నది చదువుతాండి బట్టి నీకు వందనా చర్చిన చదువుతండి ముఖ్యంగా ఎవరైతే కరోనా వచ్చి బిడ్డల మీద ఉన్న చదువుతండి ప్రత్యేక పడ్డారు మీరు దివించండి నాయన ఆశ్రదించి ముట్టి కనకరించండి ఆక్సిజన్ కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవన్నీ తిన జరుగుతుంది ఆయా కరోనాలో చిక్కువాడి ఆయా కొట్టుమిట్ ఆడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఏవన్నీ తిన జరుగుతాండి కృపను కనకరమని చూపించండి ఆయా గొప్ప దేవడ వేసేయకు వందనాచరి చదువుతాండి అయా ప్రతి ఒక్క బిడ్డాన్ని తట్టు తిరగాన్ని కృపను కనకరములు దండి ఆయా లోకం తట్టు తిరగకుండా అయా లోకం తట్టు చూడకుండా నీ కృపను కనకరణను దండి అయా నొప్ప దేవ నీకు వందనాచరిస్తున్నాం ఈ బిడ్డను నశించుకోవడం నీకు ఇష్టం లేదా చదువుతాండి ఆయా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఎవరైతే కరోనా వచ్చి చనిపోయిన తదుగుతాండి వాళ్ళ కుటుంబాన్ని మీరు ఊదర్చండి తట్టిని కృపణ కనకరమైన దాయించండి అయా ఇంకా మీరు ఇంకా మారు మనిషి పొందుకుంటారు ఏమో చూస్తున్నారు చదువుతండి అన్ని బట్టి నీకు ముందు నాచేసి చదువుతండి మా హృదయాలంతా మీ తట్టు తిప్పేలాగా కృపణ కనుకరమైన దాచండి ఆయా లోకం తట్టు తిప్పకుండా కృపణ కనకరమైన దాచండి అయ్యా గొప్ప దేవుడు వేసే అని అయ్యా ప్రత్యేక బిడ్డను ఉద్దీవించండి ఆస్వాదించండి అయ్యా ముట్టి కనుక నుంచి మీకు దాయించమండి గొప్ప దేవ వేసే కృప మేడ కనికరం గల దేవ రాజుల రాజా ప్రభలో ప్రభా దేవది దివా యేసు ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనలు ఇస్తూ ప్రభా యేసు క్రీస్తు మేము ఆన్లైన్ ప్రార్థనలో స్కైప్ లో మేము కూడి ఉన్నాం ప్రభా వాకి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తూ ప్రభా ఈ మీటింగ్ ద్వారా మీకు మహిమతలుభ కృప మేడో ప్రభా కనికరం గల దేవుడు వేసు ప్రభ మహిమోన్నతుడో ప్రభ సర్వాధికారి ప్రభ మీకు ఎంతో వందనాలు ప్రభ ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడేసు ప్రభా అయ్యా మీకే యుగ యుగంలో మహిమ కలుగును గాక ఓ పరిశుద్ధుడ మహోన్నత కృపమయ్య ఏసుక్రీస్తు నామం బట్టి ప్రభ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని మీద మీరు వారిని ముట్టండి ప్రభ స్వస్థపరచండి అయ్యా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసుక్రీస్తు నామంలో రక్షణ పొందాల ప్రభా విడుదల మీద కల్పించండి దేవ మహిమ గల దేవ కృపమయ్య సర్వోన్నత దేవ కావలసిన ప్రభా సాయం దయచేయండి ఆక్సిజన్ కొరత ఉంటే ఆక్సిజన్ దయచేయండి ప్రభా ఐసీఆ మీ కృప మీ యొక్క కనికరం వారి మీద చూపించమని వాళ్ళకి విడుదల కలిగించమని ప్రార్థన చేసిన దేవా మహిమోన్నత ప్రభా కుప్ప దేవ సరస్టికర్త దేవ మీ కొరకే జీవితాన్ని తీర్మానం చేసుకుని ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన చేస్తున్న ప్రభా వాళ్ళకి ప్రభా అగ్ని కంచి వేయండి దేవదెత్తుల కాపుదలు దండి ప్రభా మీ నామం మహిమ అర్ధం వేసి అనేక ఆత్మలని ప్రభా మీ చెంతకు నడిపించాలా ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా దేవా మీకు స్థుతుల స్తోత్రాలు దేవా వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి ప్రభా దేవ వాళ్ళకి ప్రార్థన సన్నగిలడానికి వీలేదు ప్రభా విశ్వాసం సన్నగిలడానికి వీలేదు ప్రభా మీరనే కొండా కోట పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఏసు ప్రభా వారిని నడిపించండి దేవా ఈసయా మహిమోన్నత దేవా మీకెంతో వేలాది వందనాలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవ గొప్ప విజయాన్ని వారికి దయచేయండి ప్రభా అరే లుయ్యా పరిశుద్ధ ఈసరాధికారి జీవంగల దేవ ఈ అంత్య ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మను కుమరించండి ప్రభా విజృంభించి ప్రతి ఒక్కరు సేవ చేయాలా రాజా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు నడవాలా ప్రభావ ఇది టైం వేసు ప్రభా వచ్చింది రాజా ఎవరు కూడా ఊరికే ఉండడానికి వీల్లేదు మీ యొక్క ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభావం మేము మాత్రం వేసేయా మీ పైన ప్రభావ మనసు కేంద్రీకరించుకొని మేము ముందుకు నడవాలా వాళ్ళు జ్ఞానం చేత నడిపించి ప్రభావం మీ నామంకి మైమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్రాహ్మణ సాకుల దీవానికి శోతం చేశాం ఈ దినం ప్రభా మాకు ఇచ్చడానికి ఉన్నారు యశప్రభ నా దివానికి శోతం చేసాం ఈ దినం ఎంత మంది చూడలేక ఉన్నారు యశ్వ్రభ నా దీవానికి శ్రోతం చేసాం హలలి నా దీవానికి శోతం యశప్రభా మాకు ప్రభా సనికి శోతం చేసాం హలలి అనాదివ మాట్లాడు ఆ వాక్యంగా ప్రభా హ నడిపించండి ని వాక్యత ఉంటే మాకు చూపించి కలగల ఒప్పుకుని స్వాగించండి నా దీవానికి శ్రోతం చేశాం దీవానికి శ్రోతం ప్రార్థన తెచ్చా దీవానికి శ్రోతం చేసాం ముఖ్యంగా యశ్వప్రభా నాదేవా ఎంతోమంది మా దేశంలో వైరస్ పట్టి ఉన్నారు రేసప్రభ వాళ్ళ కోసమే ప్లే చేసిన రేసప్రభ అలా హాస్పిటల్లో ఉన్నారు రకరకాల హాస్పిటల్లో ఉన్నారు రకరకాల ప్రభా ఉన్నారు ఆ వ్యక్తిని మీ జ్ఞాపకం చేసుకొని స్వచ్ఛపరచండి అలా బాగా వచ్చేయండి మాట్లాడాలి మారుమ్యక్షణ పొందాలా నా దేవా దగ్గర తిరగాల వాళ్ళకు విడుదల చేసి వాళ్ళు చేసిన పాపం క్షమించండి స్వస్థపరచని పడకం నుంచి లేవనతోని అందుకారు చక్కడి నుంచి విడిపించి ఆస్తుల వర నడిపించండి విశ్వప్రభను చేయండి డాక్టర్ నుంచి మొరబెడుతున్న విశ్వప్రభ డాక్టర్ల ధ్యానం కఠిన తొలగించి బాల్వి రక్షణ పొందాలా మీ సేవ చేయాలా మీరే సహాయం వార్డ్ బయ్ నర్సులందరూ మట్టి తాకి స్వస్థపరచని మీ ఆత్మ దగ్గర జ్ఞానం తెచ్చని ఏ బిడ్డ నక్షణం పొందిని అక్కడ స్వార్థ అందించాల ప్రభావం మీరు కనించండి అలాగే బలంగా వాడుకోండి నా దీవానికి సొతం చేస్తాం అలలియా నా ప్రభావానికి స్వతం డాక్టర్ మెడిసిన్ పెడుతుంది వాళ్ళు ఉదయం కరిగించండి వాళ్ళ సైతానికి గద్దించండి నా దీవా సమయంలో ప్రభావం అలలియా ఏ రేటు ఉంది మెడిసిన్ అంతా సాధించండి నా ప్రభానికి వందరి స్వప్రభ నా దేవాన్ని ఖరైని ఎంతో మా పివుడు విశ్వ ప్రభావ రక్షణ బంధుల బిడ్డలు వాస్తలు ప్రభ వాళ్ళ కుటుంబ ప్రభా వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కడగండి మీరు ఆత్మలే తెరవండి వాళ్ళ మనసు ఇప్పండి వాళ్ళ పరిశుద్ధాత్మ దచ్చి ప్రవచపరం దచ్చి జ్ఞానం తెచ్చని మీరు మా నీకు రావాలని సత్యం చూపించండి తిరిగి ప్రభా లేవండి స్థిరపరచని సేవ చేసి సాధించని ఎంతో కుటుంబంలో ప్రభావ నా దేవా అలలిద మనతని వాళ్ళ కుటుంబంలో ప్రభావ ఎంతమంది సచివైన అలలిద వా కుటుంబం ఓదార్చండి వాల్వి ప్రభా కావాల్సిన పోసి ఆహారం దండి ఆదరించి కళలో మాట్లాడండి అలాని వాళ్ళకు ఉల్లాస వస్త్రం ధరించేయండి నా దీవానికి పతి మా పేరు స్వస్థపరచండి ఆదరించండి అలా పతి యొక్క సరస్వతం ఎంత ధరలో తెలుసుకోవాలా మీరు ఆకలి తెలుగు తెలుసుకోవాలి సుప్రభ వాళ్ళ జ్ఞానం దయచేయండి నా దేవ వాళ్ళ మనసు ఇప్పుమని వాళ్ళ మనసు స్వస్థపరిచమని ప్రార్థించు నా ప్రభావాన్ని ఇష్టం వాళ్ళు క్షమించమని ప్రార్థించు నా దేవాన్ని ఇష్టం అన్ని జగలని సేవ స్వార్థ పోల మానవ గ్రామంలో అలలియా జగలని స్వార్థ అలడియా పోవాలే స్వప్రభా మీరు వాళ్ళకి లేపండి ప్రతి సేవకు లేపండి మీరే సహాయం చేయండి కొంత ఇస్తానుంది పని వరకు వేడుకోమని సుప్రభ నా దేవాన్ని స్వతం చేసిన ప్రతి జగల దేశం దేశం స్వార్థ పోవాలా అలడియా మంచి వార్త పోవాలా నా దీవానికి శోతం చేసినాం మీరు ఎలాగా కారణించండి నా దీవానికి శోతం చేసినాం శివస్థులు మట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం ది సంపూర్ణ విడిపించమని ప్రధాన ఆత్మీలు తెలివండి అలలియా నాదియా దుస్వాత్మత విడిపించి పరిశుద్ధతో ప్రభా అలలియ నాది మనతని వాక్యం గ్రహించి సహాయం చేయండి బాను మట్టి పలు జ్ఞానం తెలియచని అలలియా స్వస్థపరిచి విడిపించి బాను కొడుకు సంపూర్ణ విడుదల చేసిన ప్రకటించడం మీరు స్వస్థపరిచని మంచి ధైర్యం జరగల గొప్ప సేవకులు కావేసు ప్రభ మీరే సహాయం చేయండి విక్రమని అమలు ఉములు ముట్టని తర్వాత డగ్ని కంచండి ఈ వైరస్ లో పడకుండా సాయం ఇంత ముందు ప్లే చేసి వాళ్ళకి విడుదల ఇచ్చిను వాళ్ళకి జీవించాలా నీ సేవ చేసి సాయం చేయండి కుటుంబ జ్ఞాపకం చేసుకోండి తన భర్తను హాస్పిటల్ డిశ్చార్జ్ కావాలా పల్ల జ్ఞానం ధైర్యం తెచ్చండి నీ బలాన్నిదైనా రక్షణ పొందాలా కూతురు బిడ్డని జ్ఞాపకం చేసుకొని పల్ల జ్ఞానం అయితే తెలియచండి వాళ్ళకు గొప్ప సేవకు తీసుకురండి ఆదరించండి ఉల్లాసవస్థను ధరించండి పనిలోకి దర్శనం వాళ్ళు చేయించని మీరు ఉన్నారని మాట్లాడేది ఎవడేసి వారు బలపరచని ఆ సంఘంని బలపరచండి ఆ సంఘం అంతా సరస్వతం రావాలా పరిశుద్ధాత్మ కొనుభాలా ఆత్మ తెరవండి ఆ సంఘం ఈ ప్రభా సేవ సాధించండి సరస్వతం రావాలా ఎవరివి ప్రభ దుఃఖం ఉంటాను విలేజ్ హలలి అనాది వాళ్ళ దుఃఖం స్వసపరిచి హలలి అనాది వాళ్ళని సాధించండి నా ప్రభాని పొందలే స్వప్రభ రాజని ముట్టం తాకండి అలరియా స్వసపర్చని పూర్తిగా స్వస్థ దండి అని ఆత్మ తెరవని రక్షణ పొందాల మెరిసన్ స్వసపర్చుని సేవ చేయాలి జ్ఞానం చేయ విడి స్వసపర్చి జ్ఞానం దాని అల మోజ్ ముట్టం కాంతబి ముట్టి తాకి స్వసపరిచి విడదలేచ్చని మెర్సి గుమ్ ముట్టం తాకండి మెర్సి గు జ్ఞానం అయితే తెలియచని ప్రసదాపండి ఆబిడవిని సేవ చేసి సాధించండి వాళ్ళ కుటుంబంలో ఎంత రూట్స్ వాళ్ళు జ్ఞానం అయితే తెలియచండి విడిపించి నీ సాక్షిగా ఉంటాం నాదేవా చిన్న పాప ముట్టి చొసపరిచి ఆరోగ్యం దండి అలడియా నాదేవ మెర్చి కూడా ఎంతో మంది అలడియా నాదేవమ్మ తాకింది వాల్వి విడిపించి ముఖ్యం దేశ ప్రభావ నీ ఆకి గుండాల జ్ఞానం తెచ్చండి వాల్వి మారుమశ ది సైతం వర్ణించండి నాదేవాణి సుతం అలడి అమ్మ కెపి ఎంతోమంది పది బిడ్డ సేవ చేయాలా నూతన విషయానికి బలం దచ్చి స్థిరపరచండి అలానే నా దేవాన్ని నీకోసం పౌరక్షం చేయాలా అలానే మీరు కాల్ చేయండి వాళ్ళ కుటుంబంలో అగ్నికరించని వాళ్ళ ముట్టంత ఆకలి బలపరిచే సపరిచే ఇంకా ఆరోగ్యం తెచ్చని ఇంకా సత్యాన్ని చూపించండి నా దేవా నా కుటుంబం చేయండి బాబు చెడు అంగుని పాప చూడలే అలాగే అగ్నికరించండి నా దేవానికి స్వతం అట్గదాలు కాల్చి చక్రపతి ముట్టంతాకల్ జ్ఞానం తెచ్చని ఆరోగ్యం తెచ్చే సేవలు వాడుకోండి అలాగే వాళ్ళ ఎందుకు వైరస్ తాకింది మీకు తెలిసింది వాళ్ళని స్వస్సపరచండి వాళ్ళ నాయన బలపరచని అక్కడికి సేవ జరగాల నా దేవాన్ని ఆకర్షణ పిచ్చింది భయంకర దినకాలంలోనో సమల కాలంలోనో ప్రభా అల అనాది అని దేన్ని భయపడకుండా దేన్ని ప్రవహించకుండా అలలియ విశ్వాసం కర్త కొనసాగే దేవుడు మీరే కనుక మా విశ్వాసం బలపరచని స్థిరపరచని అలలి అనాదేవాణి నీ వైపు చూసి ప్రభావ పోవాలా పైన వెతకాలా అలలి అనాదేవాణిస్తుతం అలాగా అభిషేకించి అందరూ వాడుకోండి నన్ను వాడుకోండి మా కుటుంబం వాడుకోమని ఇస్తున్నప్పుడు సమీన్ ప్రకటిక మీరు సిద్ధపర్శనం మీరు శాంతి ఇంకో వాక్యం ఇసుకో అది అనేది ప్రకటించాలా ఇంతిత్ర వాక్యం ప్రకటించాలా తీసుకోవాలి కొన్ని చేస్తుంది వైరస్ కూడా వేసుకోవా నీ వలన పోవడం కానీ ఎన్ని మందులు వచ్చినాయి అందరు దీన్ని నీ తట్టు తిరిగా వచ్చింది అక్కడ నీళ్లకి మీరు మందులు ట్రీట్మెంట్ ఎందుకు డబ్బులు ఎక్కువ ప్రేమగా ఉండాలా డబ్బులు ఎక్కువ తీసుకోవాలి పట్టించుకోవాలా ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటే హాస్పిటల్ చర్య వాళ్ళు కొద్దిగా మంది శాసనండి ఇంకా నువ్వు చనిపో చనిపోకుండా సదా చేసి వెళ్ళేసి స్తోత్రం ప్రభా నయనసింహ ప్రభావ నీ పదంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాయసింహ ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభా నేను ఘనపరిచ భాగ్యం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ దేవాయసింహమా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవాకాండంలో సజ్జ లెక్కలోంచి దేవాయస్మ ఆన్లైన్ కుటుంబాలను దేవాయసింహ సురస్కృతంగా వచ్చిన బట్టి నీకు స్తోత్రం మా ఎంతో తెగులుని మా బయట చూస్తే దేవాయస్మ ప్రభ దాని నుండి దేవాయస్మ ప్రభావ కృపచేత మనం బ్రతికించిన దాన్ని నీకు వందనా స్తోత్రాలు దేవ మరొక రోజు చూసే భాగ్యం మాకు కనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభ దేవాసినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందలా స్తోత్రాలు దేవాస్మ ప్రభావ మా నీరు కట్టి ఫలింపజేయండి మా ప్రభా దాని ప్రకారం మేము జీవించే భాగ్యం దయచేయండి మా నీకు దాస చేత మాట్లాడడం నీకు వందనా స్తోత్రాలు దేవాస్మ ప్రభావ ఇంకా వాక్యంలో ఎదుట సాయం చేయండి మా ప్రతి ఒక్క వాక్యంలో దేవాస్మ ప్రభావ మర్మలు తెలుసుకునే దేవాయస్మ ఇతరులకు బోధించేలా ఉన్న సాయం మాపడవా నీకు తెలుగు జ్ఞానాన్ని మాకు దాన్ని దయచేయం మా ప్రవా దేవాసం మాపడవా లాక్డౌన్ వల్ల దేవాల్సిన ప్ర ఎంతో మందికి ఆహారం లేదు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు ఆహారం దయచేయండి మా ప్రభావ మీరే తోడైనాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ నేను సేవించే బిడ్డగా ఉంటాక సాయం చేయండి దేవా ఇంట్లో ఊరికే ఉండకుండా దేవాయస్మాప్రుభ నేను వేడుకునే భాగ్యం దయాచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దుష్టక్రియల నుంచి వారికి విడుదల దయాచండి మా ప్రభావ మీరే తోడున్న బట్టి వందన స్తోత్రాలు దేవాస్మాప్రభావ ముఖ్యంగా మా ప్రభావ ఈ వైరస్ వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు మా ప్రభావ ఈరోజు చూస్తే అందరికీ దేవాస్మాప్రభావ పాజిటివ్ వచ్చింది మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క తెగుల నుంచి దేవా విడుదల దయచేయండి మా ప్రభావ ఏ సినిమాలో ప్రతి ఒక్కరికి దేవాస్మా విడుదల దయచేయండి మా ప్రభు వేరే తోడు అయినాడు మా ప్రభావ దిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి దేవా వాళ్ళకు దావాస్మ ఎటువంటి ఆక్సిజన్ అందాలో దేవా ఎటువంటి బెడ్స్ కావాలో దేవాస్మాప్వా ఎటువంటి దవాయిస్మప్లో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతగానో దా ఫీజ్ తీసుకుంటుంది మా ప్రభావ అటువంటి లేకుండా సాయం చేయడం గవర్నమెంట్ పట్టించుకోవాలి మా ప్రభావ పట్టించుకుని దేవాస్మ ప్రభువా దీని దేవాస్మారావు మంచి మందులతో దేవా తగ్గించలాగా సాయం చేయడం మా మీరు పెట్టింది మా ప్రభావ మీ చిత్త జరుగుతుంది మా ప్రభావ దేవాస్మ ప్రో తీసివేయండి మా ప్రభావా దినంలో దస్మ సాతాన్గాడి దేవామ ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా దేవాయస్మ ప్రభా నటు తిరగకుండా చేస్తుంది మా ప్రభావ నీ తటు తిరగాల మాప్రభ ప్రతి ఒక్క బిడ్డ దేవాస్మ ప్రభ ఏ సునామాలు ఉంటాయి సామించాడు మా ప్రభా నీ కొమ్మైన దేవుని కుమ్మరించాడు మాప్రభ ఇక చాలా మంది దేవాస్మాప్రభ దేవామ నిద్రించారు మా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి మాప్రభ న్యూస్ తింటున్నాం మా ప్రభు రోజు దివాయిస్ మాప్రవ ఎంతో మంది చనిపోతున్నారు మా ప్రభావ దేవాస్ మరో వారు నిన్ను ఎదుగుటకు సాయం చేయండి మా నీ తటు తిరిగాల మా ప్రతి ఒక్క రక్షణలో ఉండటం సాయం చేయండి మా ప్రభావ దేవాస్ ఇంకా లేవనైతాడు మాపలభ ప్రతి ఫైనాన్షియల్ విషయంలో పాడిస్తున్నాడు మా ఆర్థిక విషయంలో దేవైస్ మీరే లేవనైతారు మా ప్రభావ ఫైనాన్షియల్ విషయం తీసుకోండి మా మీరే తోడైనాడు మా ప్రభావ ఏమన్నా అసలు పాపంలో పడకుండా సాయం చేయండి మా నీ తటు తిరిగకు సాయం చేయండి దేవసే మాప్రవ మీరే తోడైనాడు మా ప్రభావ దేవాయస్ ఎంతో మందికి పెళ్లి కాలేదు ప్రతి ఒక్క బిడ్డ ఏజ్ దాటిపోతుంది మా ప్రభావ బిడ్డల గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు పెళ్ళకు సాయం చేయడం మా ప్రభావ ఏజ్ లో తగిన సమయంలో పెళ్ళి అయ్యటకు సాయం చేయడం మా ఎంతో మంది ఉన్నారు మా ప్రభావ తగిన రీతిగా దేవా పెళ్లిలు జరిపించాడు మా ఇంకా దేవాయసింహ ప్రభావ అనేక సమస్యలలో వారు కొట్టుమిట్టాడుతున్నారు మా ప్రభావ దేవాయసింహ ఒకరు ఇల్లు కట్టుకుంటూ ఒకరు దేవాయస్మరువా తన ఇడ్లను కొన్నానని వెళ్తున్నాడు మా దేవాస్మ అని చూసిన అంటారు మా ప్రభావా నీ తట్టు తిరుగుతలేదు మాప్రవా ప్రతి ఒక్క బిడ్డ నీ తట్టు తిరగాల మా ప్రభావా దేవాయసీ పెళ్లి విందులో పాల్గొనాలి మా ప్రభావా ప్రతి ఒక్కరు దేవాయస్సు తెలివి జ్ఞానం అనుగ్రహించండి నుంచి దేవాయస్మాపర నీ తెలుగు చేత తప్పించండి మా జ్ఞానం చేత మేము నింపబడాలి మా ప్రభావ ఇంకా మున్ముందు ఎన్నో శ్రమలు ఆటంకాలు వచ్చినాయి దేవాయస్మాప్రవా ఏనాలో ప్రతి ఒక్క దాన్ని గద్దించుకుంటూ ముందుకు సాగాలం మా ప్రభావ మీకు సర్వంగా కావచ్చు మాకు దయచేయండి మాప్రవా దేవాయశ్మా మీరే తోడైనాడు ఈ గ్రూప్ లో దేవాయస్మరు ప్రతి ఒక్క బిడ్డకు దేవాయస్ మాప్రవ మీరే తిరిగి కానీ ఇంకా ముందు కిరటకు సాగు సాయం చేయండి మా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశ్రయించాడు మా ప్రభావ ఎటువంటి వైరస్లను విజయవంతంగా నీ తట్టు సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఏడు వేడుకొంచున్నాండి మహాపక్షతుడా మహోన్నతుడా గొప్ప దేవ కనికరమ గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయినా ఏసయ్య నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభాతం అండి నాయన ఇంతవరకు ప్రభా నాయన మీరు పాటల ద్వారా మహిమందరు వాక్యం ద్వారా మీ స్వరం వినిపించినారు ప్రభా నాయన మీరు ఏదైతే ప్రభా మీ స్వరం వినిపించినారో ప్రభాతండి ఆ యొక్క వాక్యం నేను స్వీకరిస్తున్నాను ప్రభా నేను స్వతంత్రించుకుంటున్నాను ప్రభాతండి అవును ప్రభా తండ్రి నాయనా తండ్రి ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభా నాయన తండ్రి మీ దగ్గర నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా ఎందుకంటే నువ్వు నాకు అక్కడ ఇచ్చినావు ప్రభా నీ పక్కన స్థానం కాబట్టి నా యొక్క ప్రయాసం ప్రభ నీ పక్కన నేను ఉండాలా ప్రభా నీ సింహాసనం దగ్గర నేను కూర్చోవాలా ఈ లోక సంబంధమైన వాటిని నేను వెతకకుండా తండ్రి మీ యొక్క పరలోక సంబంధమైన విషయములు నేను వెతకాలా అవి నేను పాటించి నా తండ్రి అనేకులకు ప్రకటించాలా ప్రభా తండ్రి అట్టి విధమైన విధానంలోకి ప్రభా నువ్వు నన్ను నడిపించు నీ యొక్క ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేసి నాయన ఈ లోకంలో పడిపోకుండా ప్రతిదీ ప్రభా నీ జ్ఞానం చొప్పున నేను నడుచుకున్నట్టుకు మీ పరిలోక జ్ఞానం నాకు దయచేయండి ప్రభా తండ్రి ఈ దేశం పట్ల నాయన ప్రభ ఎంతో మంది ప్రభానైనా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభ వాళ్ళందరినీ ప్రభానైనా మీరే స్వస్థపరచండి ప్రభా ఆ కలవరిశిలులో మీరు పొందిన గాయం ద్వారా ప్రభా ఈ యొక్క చీకటి తెగుల్ని ప్రభా మీరే గద్దించండి నా తండ్రి మీకే ప్రభా అది మీరు ఆమోదించినది కాబట్టి ప్రభాన నాయనా తండ్రి మీరే గద్దించండి ప్రభా యొక్క మీ యోసుకు వస్తు పరిశుధర్ తండ్రే దాన్ని గద్దించను గాక హలే కాబట్టి తండ్రి కేబీపీఎం గ్రూప్ లోన్న ప్రతి బ్రదర్ సిస్టర్ ప్రభానైనా వాళ్ళందరినీ ప్రభాన అయినా తండ్రి మీరు కాచి కాపాడి ప్రొటెక్ట్ చేయండి ప్రభా వాళ్ళ అవసరతో తీర్చండి వాళ్ళ ఆర్థికంగా కానీ ప్రభానైనా ఆత్మీయంగా కానీ ప్రభ అన్ని విషయంలో ప్రభా వాళ్ళకి ఏ లోటు కరువు లేకుండా ప్రభ మీరే సంపూర్ణంగా వాళ్ళకి దయచేయండి తండ్రి నాయన ప్రభా తండ్రి మేము ఇంకా బలపడాలా ప్రభా ఎందుకంటే నాయన ఈ లోకంలో మేము లేం ప్రభా పరలోకంలో నీ కాబట్టి నీ నిజమైన స్వార్థ మేము ప్రకటించాలా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభ ఎన్ని బాధలు వచ్చినా ప్రభా నాయన ఎక్కడ జడియకుండా విడియకుండా ప్రతిదీ మీ జ్ఞానం చూపున మేము నడుచుకోవాలా తండ్రి కాబట్టి నాయన ప్రభా యొక్క ఆత్మీయ వరములు ప్రభ ఆయన ఉపావరములు మా అందరికీ దయచేయండి ప్రభా నాయన నా తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఎవరైతే ప్రభానయన ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ అందరి కుటుంబంలో దుఃఖంలో ఉన్నాయి ప్రభా భర్తను భార్యలను తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు కోల్పోయినారు ప్రభాతండ్రి నా ప్రభా వాళ్ళ పట్ల నీ కనికరం నీ ఆదరణ చూపించిన ఆయన వాళ్ళు బ్రతుకు దినములు ఎందుట మీరే సదాకాలం వాళ్ళకి తోడయ్యండి వాళ్ళని కాచి కాపాడండి ప్రభాతండ్రి నా ప్రభా తండ్రి నా ప్రభా మీకు వందనాలు ప్రభాతండ్రి అలాగే రవి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆ రవి బ్రదర్ ఏ సహాయం చేయాలో మీరు సహాయం చేస్తున్నారు ప్రభా మీది ఎంత ప్రేమ జాలి దయగాల హృదయం ప్రభాన నా తండ్రి మీ బిడ్డలను బాధల్లో శ్రమంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మీరు కష్టపెట్టరు ప్రభా వాళ్ళకి ప్రతి అవస్థల ప్రభావ ఏదో ద్వారా మీరు సహాయం చేస్తారు కాబట్టి ఏసైఎ నీ ప్రేమ అలాంటి ప్రేమ ప్రభావ తండ్రి తండ్రి ప్రేమ ప్రభావం ఏది కాబట్టి ప్రభావం మీకే మహిమ ఘనత కలుగునుగాక అలాగే చంద్రశేఖరం అన్నను ప్రభానైనా ముట్టండి తాకండి ప్రభానైనా తండ్రి అన్న ఇంకా ఎన్నో సత్యములు ప్రభా మీరు బయలుపరచండి అంతే దినంలో ఏం జరుగుతుందో ప్రతిదీ మీరు బయలుపరచండి ప్రతిదాన్ని ప్రభావ నేను స్వీకరించి నాయనా తండ్రి దాన్ని పాటించి ప్రకటించాలా నాయన ఇంకా ఆత్మీయ లోతుల మీరు బయలుపరచండి ప్రభా తండ్రి అన్న కుటుంబం చుట్టూ బంధువుల చుట్టూ అన్న పనిచేసే చుట్టూ అలాగే అన్న ఎక్కడైతే ఉంటాడో ప్రభా వాళ్ళందరినీ ప్రభానైనా ప్రొటెక్ట్ చేయండి ప్రభా ఈ వైరస్ నుంచి మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి నాయన తండ్రి ప్రభా మేము కూడా ప్రభానైనా ఆశతో ఎన్నో మరుగైన విషయాలు మేము గ్రహించాలా నేర్చుకోవాలా ఆ తపన విధి మాకు రావాలా ప్రభా ఇంతకాలం ప్రభా చీకటిలో ఉన్నాం కానీ ప్రభా మమ్మల్ని మీరు వెలుగుగా మార్చున్నారు ప్రభా తండ్రి మీకు ఎంతో స్తోత్రములు తండ్రి కాబట్టి మీరే ప్రభాన అయినా తండ్రి జరిగే ఆరాధన అంతట్లో ప్రభానైనా మీకు మహిమ ఘనత కలిగినది ప్రభా మీరు ప్రభానైనా మాట్లాడినారు ప్రభా తండ్రి మా అందరి పట్ల ప్రభానైనా మీరే కనికరించి మమ్మల్ని మీరే కాచి కాపాడమని ప్రభా నీ రాకడా అతి సమీపంగా ఉంది కాబట్టి తండ్రి మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారు ప్రభా నాయన మీ యొక్క విందుకు మమ్మల్ని ఆహ్వానించినారు ప్రభా కాబట్టి మేము ఏ సాకులు చెప్పకుండా ప్రభా లోక సంబంధమైన సాకులు చెప్పకుండా ఆ యొక్క పట్టుకొని నీ పెళ్లి విందుకు రావాలా ప్రభావ తండ్రి మేము సిద్ధపడుగా రెడీగా మేము మీ దగ్గరికి రావాలా ఒకవేళ రాణి పక్షంలో మీరు ద్వారం మూస్తాను అంటున్నారు తండ్రి అప్పుడు మా పరిస్థితి భయంకరంగా ఉంటుంది కాబట్టి నువ్వు పిలిచినవు తండ్రి నీ పెండ్లి కాబట్టి మేము సిద్ధపడి ఆ పెండ్లి విందులో ఆ ప్రభ ఆ పెండ్లి నీ స్వార్థ ప్రభ నీ సేవ ప్రభ కాబట్టి మేము సిద్ధపడుగా ఉండాలా అనే కొన్ని రక్షణలోకి అనే కొన్ని ప్రభా తిట్టి నాయనా మీ తండ్రి చిత్తము ప్రభనాయన మీ చిత్తము ఈ లోకంలో జరిగించి మీ యొక్క సింహాసనం ఎదుట మేము కూడా ఉండాలా అట్టి విధానంలోకి మమ్మల్ని నడిపించమని అట్టి బాధ్యత ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆమెన్ ప్రార్థించండి గొప్ప ప్రభావి కొందండి ప్రభావ ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నుంచి ప్రోడక్ట్ మన కాపా గొప్ప దేవా మరి మా పట్ల ప్రేమ కనుక చూపించినందుకు కొంద్రీ ప్రభా అదేవిధంగా నేను ఎస్తే ఎంతో మంది వైరస్ కు బాధపడుతూ తన బాధపడుతున్నాయనే ప్రభా రోధిస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంత సంబంధం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి కాక నైన్సెసే ప్రభా బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్ నైన్ఎస్సే ప్రభా ఇన్ని రోగాలు వస్తున్నాయి తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి విషయంలో తోడు నీడిగా ఉన్న ప్రభా నే ప్రభా మా గ్రూప్లో ఉన్న సిస్టర్స్ కోసం కూడా ప్రార్థించేస్తున్నాం తండ్రి ప్రభా ఎవరైతే ఎవరైతే ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభావ వాళ్ళ కుటుంబాలకు నైన్ఎస్ ప్రభా స్వస్థత రావాలా తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చేయండి ప్రభా మరి ఇంకా పిల్లలు కానీ నైన్ ఎసే ప్రభా వృద్ధులే కానీ నైన్సే ప్రభా మరి వాళ్ళకి సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు ఇంకెక్కువ నీ సన్నిధిలో ఉన్న సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎంతో మంది నీ అందరు పాస్టర్ కుటుంబాలు నాయనసే ప్రభా మరి పాస్టర్స్ నాయనసే ప్రభ బంధుమిత్రులను నాయనసే ప్రభా వాళ్ళ కుటుంబం శాంతిని సమాధానం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు నైన్సే చాలా మంది ఘోర ఉన్నారు తండ్రి ప్రభా పాస్టర్స్ నైనా ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దయించి వాళ్ళకి హారం వాళ్ళకు సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా రాషన్ కానీ నేనేసే ప్రభా వాళ్ళకి ఏం కావాల్సిన వాళ్ళని సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే ఇతరుల వల్ల నేనేసే ప్రభా గవర్నమెంట్ వల్ల కూడా వాళ్ళకి సాయం అందబడాలి తండ్రి పాస్టర్స్ నేను ఇబ్బందులు ఉన్నారు తండ్రి ప్రభా నేనేసే ఛాన్స్ ఇచ్చే నీ సతమైన స్వార్థ వాక్యం అందిస్తూ ప్రభా వాళ్ళు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేసే చాలా మంది హాస్పిటల్లో నేను చాలా డబ్బులు డబ్బులు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తున్నారు తండ్రి అయినా నయం అవుతాయి తండ్రి ప్రభా మీ ద్వారా నేను మరి అది నయం కాదు తండ్రి నేను ఎసప్రభా మీరు సహాయం దచ్చామని కోరుకుంటున్నారు వాళ్ళకు కూడా నీ సువార్థ తెలువలబడతండి ప్రభా మరి రైతుల కోసం ప్రాధనం చేస్తున్నాం తండ్రి వాళ్ళ పంట పొలాలు అన్ని రోడ్ల మీద పరేస్తున్నారు తండ్రి ప్రభా ధర మిడిల్ మ్యాన్ వాళ్ళు వచ్చి అందరూ తినేస్తున్నారు తండ్రి ప్రభా నేనే అలాంటి ఈ నా అవర్స్ లో నైన్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉన్నదండి ప్రభా వాళ్ళకి సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి నేనేస్తే ప్రభా మంచి ఆలోచనకు నేనేస్తే ప్రభావి తోడు నీడుగా జై ప్రతి ఒక్కరు తినాలని మంచి ఆలోచన ఉన్నారు తండ్రి ప్రభా మరి కష్టపడి పండించిన పంటలన్నీ నన్నేసే ప్రభా వాళ్ళు మరి మార్కెట్లకు తెస్తాం మార్కెట్లో రేట్ కమ్మేస్తున్నారు తండ్రి ప్రభా రైతులకు ఏం మిగట్లేదు తండ్రి ప్రభా గత సంవత్సరంలో నాయన వేసే ప్రభా ఏ ఆత్మ చేసుకొని చనిపోయినారో ప్రభావ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారు అక్కడ శాంతిని సమాధానం ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒకసారి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్దించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి విన్న వాక్యం బట్టి నేనేస్తే ప్రభా మనం లోకానుసాన్ని సంపాదించుకోకుండా ప్రభా నీ యొక్క పర్లోక జ్ఞానం మాకు దయచేయమని ప్రభా పర్లోక జ్ఞానం దయచేసి ప్రభ ప్రతి విషయం నేను తప్పించుకోబడాలి తండ్రి ప్రభా నీ యొక్క మార్గం స్వరాలం చేస్తున్నాయని ప్రభా ముందుకు వెళ్ళేట ఒక సాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని నీ సుష్యులుగా తీర్చేటకు మంచి మంచి అవకాశం ఇస్తున్నందుకు నీకు అందనాలి తండ్రి మరి రోజు దినదిన ప్రార్థన రెగ్యులర్ గా జరుగుతున్నాయి తండ్రి ప్రభ మరి సాయం తెచ్చండి ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి తండ్రి వాళ్ళ కష్ట సుఖాలను మీరు తెలుసుకున్న మీకు తెలియ తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా మా యొక్క పిటిషన్స్ మా యొక్క మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా మీరు మాకు సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి ప్రభా మరి మీరు సాయం అనేక రోగాలు వస్తున్నాయి తండ్రి ప్రభా మరి డయాబెటిక్స్ కానీ నైన్సెస్ షుగర్ పేషెంట్స్ కానీ ప్రభా మీరు సాయంత్రం ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ కోసం కూడా ప్రాథం చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ సరైన ట్రీట్మెంట్ అందుకు సాయంత్రం ఇచ్చిన ప్రభా అంత ఫోకస్ అంత కోవిడ్ నైన్టీన్ మీద ఉన్న తండ్రి ప్రభా ప్రెగ్నెన్సీ లేడీసే కానీ ప్రభా మీరు సాయంత్రం ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలకు ఎటువంటి ఎటువంటి ఆటంకం రాకుండా సాయంత్రం ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి థర్డ్ థర్డ్ వేవ్లో నైన్సే ప్రభా పిల్లల మీద ప్రభా పిల్లల మీద అటాక్ చూపిస్తాను తెలియపరుస్తున్నావు దేవాన్ అయినా సార్ అలాంటి జరగకున్న సాయం తెచ్చాం ప్రభా వాళ్ళకి ఏ తప్పు తెలియవు తండీ ప్రమాణం కాకపోతే పాపంలో పుట్టి ఉన్నారు తండ్రి ప్రభా పాప ఇబ్బోలో ఉన్నారు క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్లీజ్ అసంతాయం తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాధాన్షాలు అన్ని మీ చే అప్పగిస్తాం ఏసు క్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మాట్లాను బట్టి నీకు వందనాలు చెప్పబడే వాక్యం మీరు కటి పలింపు దయచేయండి ప్రతి వారి హృదయంలో నాటబడేలా సహాయం చేయండి ప్రభా నిజం ఎస్తు ప్రభా మేము పైన మీద ఆశ పెట్టుకొని ఉండాలి కానీ ఈ భూ సంబంధమైన దాని మీద మాకు ఎటువంటి మంచి ఉండకుండా సహాయం చేయండి ఎస్ ప్రభా మీ సహాయం మాకు దయచేయండి తండ్రి నైనా ఏసయ్యా మీ ఆత్మ కాలంలో ప్రభా మీ యొక్క సేవ విస్తరించ చేయకపోతున్నాం ఎస్ ప్రభా మాకందరికీ స్వస్థత వరం దయచేయండి దేవానికి ఎంతో వందనాలైనా ఆనాడు ఎస్ ప్రభావ మీరు అప్రస్థుల తీసుకు అన్నిటి మీరు సర్వం మీద అధికారం ఇచ్చినారు ప్రభావ మీకు ఎంతో వందనాలు అయినా మేము కూడా అట్లాంటి అధికారం పొందుకోవాల ఈ సహాయం మాకు దయచేయండి అంటే నేను ఈ కోడికను దీవించి ఆశ్రయించండి ఇస్తూ జవాబు మీరు దయచండి దైవానికి ఎంతో వందనాలు మా దేశం పట్ల చూపించండి వ్యక్తుల పట్ల మీ యొక్క ప్రేమను చూపించండి నేను ప్రతి ఒక్కరి మీరు ముట్టండి పేరు పేరున ముట్టి ప్రతి ఒక్క ప్రభా దేవా ఎంతమందికి అయితే ప్రభా ఈ యొక్క వ్యాధి ఉందో ఇస్తే ప్రభావ వ్యాధి నుంచి విడుదల రాయించండి మీ తెగుల్ని మీరు తగ్గించండి మీ ప్రేమను చూపించండి ఇస్తా అద్భుత కరోడానికి లెక్కని వంధన అద్భుతమైన కార్యం జరిగించండి దేవ మీరు కరణించండి ఇస్తాయా అనేక మంది ప్రభావం రక్షిపోతున్నారు ఇష్ట అనేక మందికి ప్రభావ బెడ్స్ లేవు దేవా మందులు లెవెస్తే ప్రభావ ఆక్సిజన్స్ లేవేస్తాయా దేవానికి అనేక మంది ప్రాణాలు కూడా విడిపించిన ఆ కుటుంబాలలో మీరు దర్శించండి ప్రభావ ఎంతమంది సీరియస్ ఉన్నారో దేవా అంతమందిలో మీ యొక్క రక్తపక్షణ దయచేయండి వ్యక్తి ప్రభా మీ ముట్టి సంపన్న పరచండి హీల్చండి దేవా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి ఇస్తున్న ప్రభావ ఎంతో మంది ప్రభా వాళ్ళ కుటుంబీకులను పోతున్నారు ఇస్తు ఆ కుటుంబాలకు కూడా మీరు దర్శించండి ఇస్తున్న ప్రభావ మీ సహాయం వాళ్ళకు దయచేయండి వేసే అనేక మంది దాటలు లేవాళా ఇస్తూ వాళ్ళందరికీ ప్రభావ సహాయం చేస్తే అద్భుత కలవడానికి ఎంతో వంద ప్రభావ ఈ లాక్డౌన్ కారణంగా అనేక వాళ్ళ యొక్క డైలీ వేజెస్ పోగొట్టుకుంటున్నారు ఇస్తు ప్రభావ తండ్రి చేసే అలాంటి కావాల్సిన ఆహారం మీరు దండి కావలసిన బట్ట మీద ఇచ్చండి కావలసిన మందులు మీరు దచ్చండి అయినా ఏసీ మీరు కరణించండి కాపాడని అయినా ప్రతి లేబర్ కి మీరు కొనండి నేను వాళ్ళ ప్రభావ మూడు పుట్టల ఆహారం ఉండేలాగా సాయించండి దీవానికి ఎంత పొందారు అందరందరూ ఆ తరక్షణ మీరు దండి మీ కాపుదల దండి లేదా ఎస్ ప్రభావానికి ఎంతో పొందను ఇక్కడ ఉన్న గ్రూప్ ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ముట్టండి ఇంకెవరైనా ప్రభావ ఈ ప్రభావం ఎస్ ప్రభావ తెలు చేస్తూ ఉంటే వాళ్ళని ముట్టి ఈ రక్త పరక్షణ అర నరాలు సంపూర్ణంగా హీల్ ఆ తెగిలిని మీరు గర్పించండి మీ ప్రేమను చూపించండి లేవా మీ కోపాన్ని శాంతపరచుకుని ఇస్తే ప్రభావ మీ కృపలో వలందరినీ భద్రపరచుకొని సేవల బలంగా వాడుకొని ముఖ్యంగా వేస్తే ప్రభావ మీ అందరం ఏకా పొందుకొని ఉండాలా ఏక మంచి కలిగిన సహోదరు లాగా ఉండాలని మీ నడిపి మాకు అందరిలో దండి వేస్తే ప్రభావ మీకు ఎంతో వంజనాలైన శరీర కార్యాలపల ఉండడానికి వీలేదు పరిశుద్ధమైన దయచేయండి అయినా లేదా మీరు ఎంతో పరిశుద్ధులు ఇస్తే ప్రభావ ఇలాంటి పరిశుద్ధమైన జీవితం మీ సహాయం మాకు దయచేయండి మా ద్వారా ఏది కాదు ఇస్తే ప్రభావ సర్వం సాధ్యం ఇస్తే మీకు అసాధ్యమైనది ఏది లేదు మా తండ్రి చేస్తే ఆ నీకు సర్వం సాధ్యం అంత మేమంతా జ్ఞానంలో యుగ సమాప్తిలో ఉన్నంత మీరు మాకు తోడుగుండండి మీరు మమ్మల్ని అభిషేకించండి వాడుకొని మీకు తొలభద్రపరచుకోండి లేదా ప్రార్థనా అరాధన ఉపాస సాధనలో విజ్ఞాప సాధనలో అలాంటి జీవితం మాకందరికీ దయచేసి నామానికి భాగకరమైన జీవితం మా దేవానికి ఎంత వందనాలన్న వచ్చిన బిడ్డను ఆశ్రయించి దేవానికి ఎంతో వందనో అద్భుతమైన కార్యానికి జరిగిచ్చి లేదా మీకు ఎంతో వందన సాధనకు జవాబిస్తారని మనసు ప్రార్థించండి పప్పన్న ఉన్నాడు ప్రార్థించాలి శ్రావణ్ చేసిండలీప్ అందరూ చేశారు ఒక పప్పన్నే చేయాలి పప్పన్నొక్కరే ఉన్నారు పప్పనొక్కరే చేయాలి అదే అదే అప్పు బేదర్ అప్పు బేదర్ ఒక నిమిషం ఉన్నాను ఆంటీకి ఆంటీ లైన్ లో ఉంది చెప్తా లైన్ లో ఉండ చెప్తలే అన్న ఆగండి అయిపోయింది ఆశీర్వాదం ఇచ్చా ఓకే ఓకే అన్నా ఆశీర్వాదం ఇచ్చేయండి అన్న మన పరమైన ఏసీ క్రీస్తు కోప సమాధానం నడిపింపు మనందరికీ కుటుంబీకులకు మనం వైరస్ బారిన పడిన వారికి అందరికీ హాస్పిటల్లో తన మని అయితే ఐసీలో ఉంటున్న వారందరికీ ప్రభు ముఖ్యంగా బయటికి వచ్చిన వారికి అందరికీ సదాకాలం తోడైంటున్న గాక ఆ మెయిన్ అన్నాతో మాట్లాడాలి అన్న ఉన్నారన్నారా బ్రదర్ అది మా అత్తది మీరు కనుక్కొని మెడిసిన్ కిడ్నీ ప్రాబ్లం చెప్తానున్నారు కదన్నా డాక్టర్లు అడిగి అది దానికి ఇంగ్లీష్ లో మందులు లేవు బ్రదర్ అవి ఆటో ఏమియల్ డిసార్డర్స్ అంటారు వాటిని ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో సంతోషపరచడానికే మందులు దానికి లేదు యాక్చువల్గా ఇంగ్లీష్ లో ట్రీట్మెంట్ అయితే మన ఆయుర్వేదంలో ఉంది కానీ మళ్ళీ మీరు నమ్ముతారు నమ్మరు ఆమె ఫోన్ చేసి వాళ్ళు ఆమె చూపించుకున్న డాక్టర్ ఆమె ఫోన్ చేస్తే ఆమె రెండు మెడిసిన్ రాసిచ్చిందన్న అవి మిగితే నెప్పులేదని చెప్పింది నిన్న ఇస్తారు రక్తం సరిగా ప్రసరించకపోతే కిడ్నీ శ్రింక్ అవుతా ఉంటది ఎందుకు రక్తం సరిగా పోతులేదంటే వాళ్ళకి ఫెలియదు ఇప్పుడు బ్లీడింగ్ కూడా అయింది కదా మీకు బాగా అందుకు ఇప్పుడు రక్తం ప్రసరించడానికి మంది ఇచ్చినాం అనుకో మళ్ళా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఆయనకి అందుకని ఆ రక్తము ప్రసరించి మందులు ఇవ్వరు బ్లీడింగ్ ఆపడానికి మంది ఇచ్చినారు ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే రస రక్తం ప్రసరించడానికి మంది ఇస్తే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఒకదానికి అట్లా అన్నట్టు బ్లీడింగ్ ఆపడానికి ముందు ఇచ్చి మళ్ళీ బ్లీడింగ్ ఆవడానికి ఇచ్చినట్టు ఉంటది అవునన్నా నేను ఆమెకు చెప్తానన్నా ఇట్లా ఆయుర్వేదం మందులు ఉన్నాయి అన్న చెప్తాడు ఆమెను కనుక్కొని మీకు కాల్ చేస్తానన్నా తప్పకుండా నేను చెప్తాను ఇట్లా ఆయుర్వేదం మందులు ఇది ఇప్పుడు మీరు చెప్పిందంతా ఆమెకి వివరించి చెప్తాను ఇట్లా ఇది పరిస్థితి అని ఆమె తీసుకుంటానంటే మీకు ఫోన్ చేసి నేను మీరు చెప్పన్న దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానన్నా ఇప్పుడు ఏం లేదంటే ఆన్లైనే కదా సార్ పోయేది ఏముంది ఒకవేళ ఆర్య వైద్యశాల తెరిచి ఉంటే పోయి రావచ్చా మొదటి పది గంటల లోపల ప్యారడైజ్ దగ్గర ఒకసారి మనోజ్ బ్రదర్ పోవాలి తెలుసన్న మనోజ్ బ్రదర్ చూపించండి ఒకసారి నాకు మనోజ్ గారు అదే నేను కనుక్కుంటాను మళ్ళీ ఆ మనుమానంతో మళ్ళీ నేను చెప్తాను వివరించి ఇంకా ఏం ఆలోచిస్తుందో చెప్తాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇంకెవరున్నారు చాలా మంది ఉన్నారు స్వరాజ్ అన్న ప్రైజ్ లాడ్ అన్నా స్వరాజ్ అన్న ప్రైజ్ లాడ్ రూపాస్ బ్రదర్ ప్రైజ్ లాడ్